నిస్మేషా మనసర్వార్ధా ఉపక్రమే క్యం నృత్యానం శరీందీందీవరలోచనామం అరవిందన సుందరాస్ అరవిందరంపాసే శ్రీరామచాశ్రుతాక సమస్తకళ్యాణ గుణాభిరామ ీతాముఖం భూరుగజం చరీక నిరంతరం మంగళమతనోదు గురుబ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గుత్ పరబ్రహ్మా తస్మశ్రీ గురే నమ gurubhyo హరి ఓం త శ్రీగరుభ్యో నమ శివాయరవే నమారాయణం నమస్కృతై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపులు వేంచేసి ఉన్నటువంటి విశ్వచనని అనసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైన హైమవతి మాతకు సకల దేవతాగణానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య పాదపద్మములకు ప్రాణమిల్లుతూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్యాశీస్సులు కలగవలసిందిగా కోరుతూ జగన్నాథుని ఆశీస్సులు కల కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో విరాట పర్వాన్ని పూర్తి చేసుకున్నాం ఇవాళ ఉద్యోగ పర్వం ప్రారంభం పాండవోద్యోగ విజయాలు అంటే ఇదే వివాహం వైభవంగా జరిగింది ఉత్తర అభిమన్యుల వివాహం వేదాంతపరంగా మను అంటే మంత్రము అని అర్థం ఒక మంత్రాన్ని మనం ఏమంటామంటే మను అంటాం మంత్రోపదేశం చేసేవాళ్ళు కూడా ఆ విధానాన్ని మొత్తం రాసిచ్చేటప్పుడు ఆ మంత్రం రాసేటప్పుడు ముందు మనుహు అని పెడతారు మన్యు అంటే మంత్రభావము అని అర్థం మనుహు అంటే మంత్రం మన్యు అంటే మంత్రము యొక్క భావం అభిమన్యు ఆ మంత్రము యొక్క భావమునకు అభిముఖమైనటువంటి వాడు అని అర్థం అందుకనే ఆవిడ పేరు ఏమిటండి ఉత్తర ఉత్ తరతి ఇది ఉత్తర మిక్కిలిగా నేను తరించాలి అనేటువంటి భావన కలిగినది గను కావిడ ఉత్తర ఆ తరించాలి అనే భావన కలిగినటువంటిది ఎవరి దగ్గరకు చేరింది మంత్ర అభిముఖమైనటువంటి తత్వమునకు చేరుట దీన్నే ఏమంటావండి ఉత్తరాభిమన్యుల యొక్క వివాహము అని అంటాం మొత్తం ఏ విషయాన్ని చూసుకున్న దైవ సంబంధమైనటువంటి వాటిల్లో వేదాంతపరమైనటువంటి భావన లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు కథాపరంగా నడిచేటువంటి కథ ఆ కథ ద్వారా మనం తెలుసుకునేటువంటి విధానం కనుక సర్వము గురువే అని ఎట్లయితే ఇప్పుడు మనం గానం చేసుకున్న మనం అనకూడదు ఆ తల్లి గానం చేశారు నాకైతే ఏమనిపిస్తోందంటే ఈ పూట ఉపన్యాసం ఆపేద్దామనిపిస్తోంది అంత ఆ మనస్సుని అలా తీసుకు వెళ్ళారు చాలా చాలా చాలా ఆనందంగా ఉన్నది ఆ స్థాయికి చేరుకున్నాం కనుకనే త్యాగయ్య చెప్పాడు సంగీతం అనేటువంటిది భగవంతుడికి దగ్గరకు చేరడానికి లోపు లైన్లా చాలా తొందరగా వెళ్ళొచ్చు అని కనుక సర్వం ఆ మంత్రం యొక్క తత్వమే అనేటువంటి భావన కలిగిన ఉత్తర అభిమన్యుని చేరింది అభిమన్యుడు అంటే అభిముఖమైనటువంటి మంత్రతత్వం అభిముఖమైన అభిముఖమైన అంటే మన వైపుకు తిరిగిన అని అర్థం అటువైపు కనుక ఉంటే ప్రతి ముఖం ఇటువైపు ఉంటే అభిముఖం కనుక ఆ విధమైనటువంటి అభిమన్యుని తరించాలి అనే కోరిక కలిగిన ఉత్తర చేరుట అనేటువంటిదే ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం దగ్గర ఉండి ఎవరు ఆ వివాహాన్ని జరిపించిన వారు కూడా సాక్షాత్తు పరబ్రహ్మే కనుక ఆ విధమైనటువంటి తత్వము కలిగినటువంటి వారు అర్జునుడి వేదాంతపరంగా వచ్చాం కనుక అర్జునుడు అంటే సత్వగుణ సంపన్నుడు తెలుపు అని అర్థం అర్జునము అంటే తెలుపు అని అర్థం ఈ తెలుపు ఏ గుణానికి సంకేతం సత్వగుణం ఎవరి ఎవరి కొడుకు అభిమన్యుడు సుభద్ర సుష్ భద్రాల్యతే సుభద్రా జీవనమునకు జీవితమునకు భద్రమైన తత్వమేదో ఆ తత్వాన్ని సుభద్ర అంటాం సత్వగుణాన్ని అర్జునుడు అంటాం ఈ జీవతత్వం సఫలం కావాలి అనేటువంటి తత్వము సత్వగుణ తత్వము ఈ రెండూ కలిసి గొప్పగా తరించాలి అనే భావన కలిగినటువంటి ఉత్తరను మంత్రానికి అభిముఖమైనటువంటి తత్వమును చేర్చనో అర్థమైందా కాలేదా ఇంత దివ్యమైనటువంటి విశేషం ఉన్నది వివాహంలో వివాహం అయిపోయింది ఉపప్లావ్యాన్ని చేరారు విరాట రాజు కూడా తన యొక్క తమ్ములతో అన్నలతో ఆ పాండవులను వెంటనంటే ఉపప్లావ్యానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు ద్రుపద మహారాజు వచ్చాడు సాక్ష్యకి వచ్చాడు వీళ్ళందరూ అక్కడికి చేరారంట ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఉపప్లావ్యంలో ఉన్నారు వివాహమైపోయింది సంతోషంగా ఉన్నాం ఏదో ఎన్నో కష్టాలు అనుభవించి అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు విరాట మహారాజా అజ్ఞాతవాసంలో మా పాండవులకు నువ్వు చేసినటువంటి సహకారం అమేయమైనటువంటిది నేను కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని కృష్ణ పరమాత్మ తాను కృతజ్ఞతలు చెప్పాడు ఆ పాండవుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో చూడండి ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి పాండవులకు చెందవలసినటువంటి రాజ్యం పాండవులకు రావాలి ఒడంబడికను అనుసరించి ఒకవేళ వాళ్ళు కనుక గుర్తించినట్లయితే మళ్ళీ అరణ్యవాసాలకు వెళ్ళేవారు గుర్తించలేదు కనుక ఒడంబడికను అనుసరించే ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు తిరిగి వచ్చిన తరువాత మీ రాజ్యం మీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు అనుజీతంలో అసనుజీతంలో రాజ్యమే ఇచ్చేశాడు అర్థమైందా అండి రాజ్యము ఇచ్చేశాడు వాళ్ళ దాస్యాన్ని తొలగించాడు ద్రౌపదీ దేవికే కదా ఇచ్చింది ధృతురాష్ట్రుడు వింటున్నారు రాండి కనుక న్యాయంగా రాజ్యం ఎవరిది ధర్మరాజుదే ఓడిపోయినప్పుడు అది దుర్యోధనుడిదే కానీ అనుజూతంలో ధృతరాష్ట్రుడేం చేశాడు వరాలు ఇచ్చాడు కనుక అనుజూతానికి ముందు వరాలిచ్చాడు కనుక రాజ్యం ఇప్పుడు ఎవరిది ధర్మరాజుదే అనుద్యూతంలో పెట్టినటువంటి పంచమేమి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం కనుక రాజ్యాన్ని గురించినటువంటి విశేషమేమి ఇందులో లేదు ఆ సందర్భంగా తన యొక్క స్వీకరించవలన కరలేదా ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు అంటే కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు ద్రుపద మహారాజు సాక్షికి విరాట పాండవులు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు బలరాముడు కూడా అక్కడే ఉన్నాడు వారందరి ముందు కృష్ణ పరమాత్మ ఆడుతున్నా మాట్లాడుతున్నాడు రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచనే ఇక్కడ లేదు పాండవులు లేరు గనుక ఆ రాజ్య పరిపాలనా విషయం కూడా ఎవరు చూసి ఉండాలి దుర్యోధనుడు చూసి ఉండాలి ఇప్పుడు తిరిగి వచ్చాడు గనుక అతడి రాజ్యాన్ని అతనికి అప్పగించాలి దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి ఏ ఏ రాజ్యముల వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారో ముందు సమీకరించుకోవాలి ఈ విధమైనటువంటి సిద్ధపడితే అటు కౌరవసేనను గురించి ఆలోచించినప్పుడు దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని తిరిగి ఇస్తాడు అనేటువంటి నమ్మకం నాకేమీ లేదు అతన్ని ఇవ్వమని చెప్పడానికి కూడా ధృత రాష్ట్రుడు సిద్ధంగా లేడు పైకి ఎలా కనబడినా భీష్మాచార్యులు గాని ద్రోణాచార్యులు గాని కృపాచార్యులు గాని వాళ్ళ ఒప్పు తింటున్నారు గనుక తటస్థంగా ఉంటారే కాని ఖచ్చితంగా చెప్పలేరు ఒక్క విధురుడు మాత్రమే చెప్పగలిగినటువంటి వాడు ఉన్నాడు ఆ విధురుని మాట శాసనంగా అక్కడ ఉండే అవకాశం లేదు కనుక యుద్ధమే సిద్ధమని నాకు తోస్తున్నది నాకు తెలిసినంత వరకు ఎవరినైనా ఒకరిని అక్కడకు పంపి మన ఉద్దేశాన్ని వాళ్లకు తెలియచేయాలి ఒకవేళ యుద్ధమే సిద్ధమైతే ఏ రాజులు మనకు అనుకూలంగా వస్తారో మనకు తెలుసుకోవాలి అందువల్ల ఉన్నటువంటి రాజన్యులందరికీ కూడా ఆహ్వానాన్ని పంపండి ఉపప్లావ్యానికి రావలసిందిగా అర్థమవుతోందా అండి తెలుస్తున్నది కదా ఎవరెవరికి పంపాలి మనకు అనుకూలంగా ఎవరు ఉంటారో తెలుసుకోవటం కోసం రాజులందరికీ పంపాలి మన వద్దకు ఎవరు వస్తారో వాళ్ళు మాత్రమే మనకు అనుకూలం మనం కబురు పంపినా రాకపోతే వాళ్ళు మనకు అననుకూలంగా ఉన్నారు అని భావించాలి ఉన్నటువంటి బలంతోనే మనం ఒక్కడికి వెళ్ళి యుద్ధం చేయగలమా లేదా అనేటువంటిది ఆలోచించాలి ఖచ్చితంగా యుద్ధం చేయడానికి కావలసింది కేవలం శారీరక బలమో యుద్ధ బలమో కాదు దైవ బలం కూడా కావాలి ధర్మ బలం కూడా కావాలి ధర్మరాజు వద్ద ఈ రెండు బలాలు ఉన్నాయి ఖచ్చితంగా ఏ రెండు బలాలు ఉన్నాయండి దైవ బలము కావాలి ధర్మ బలము కావాలి ఒకవేళ కౌరవసేన పెద్దదే అయినా అతనికి లేనివి ఈ రెండు బలాలే కారణం చేత మనం తప్పక అతన్ని జయించేటువంటి అవకాశం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గుడు చే దుర్యోధనుడు చేసినటువంటిది దుర్మార్గమే తప్ప న్యాయమైనది మాత్రం కాదు కనుక అతన్ని సహించి ఊరుకునేటువంటి ఆవశ్యకత మనకేమీ లేదు కనుక మీరందరూ నాకు తోచిన విషయాన్ని నేను చెప్పాను మీరు కూడా ఆలోచించి ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే బాగుంటుందో మీ విషయాలను నాకు తెలియజేయండి అన్నాడు ఇంత ఉపన్యాసం చెప్పిన వాడు ఎవరండి కృష్ణ పరమాత్మ ధర్మరాజు కేవలం మాట్లాడకుండా కూర్చున్నాడు పెద్దవాళ్ళు మాట్లాడతారు మనకు అనవసరం వాళ్ళు ఏం చేయమంటే అది చేద్దాం అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు బలరాముడు మాట్లాడుతున్నాడు అండి ఇప్పుడు బలరాముడు ఏమైనాడో ఏమన్నాడో తెలుసునా కృష్ణుడు చెప్పిన దానితో నేను ఏకీభ్రమిస్తున్నా కానీ యుద్ధాన్ని ఆ జూదానికి పిలిచినంత మాత్రం చేతనే వెళ్ళి జూదమాడి సర్వమును జూదములో పెట్టి ఓడిపోవడం అనేటువంటిది ఆ ధర్మరాజు దోషమే తప్ప ఇందులో దుర్యోధనుని దోషమేమీ లేదు కారణమేమిటో తెలుసా అండి బలరామునకు ప్రియ శిష్యుడు ఎవరు ఈ సుభద్రను కూడా దుర్యోధను కొడుక్కి ఇచ్చి చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు ఒకప్పుడు ఎవరు ఈ బలరాముడు అర్థమైందా అండి ఆ కారణం చేత ఒక్క విషయంలో నేను వ్యతిరేకిస్తున్నా ధర్మరాజు చూడమాడడం దోషం ఆడాడు కొంతవరకు ఆడిన తర్వాత ఇంకా ఇది ఆపేద్దాము అనేటువంటి మాట అనకుండా సర్వస్వము కోల్పోయి చిట్ట చివరికి భార్యను కూడా పందంలో పెట్టి ఓడిపోవడం అనేటువంటి దోషం ఎవరిది అంటే ధర్మరాజు తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలి నాకు తెలిసినంత వరకు అటు కౌరవులు కానీ ఇటు పాండవులు కానీ నాకు ఒక్కటే అందున పాండవులతో కౌరవుల కన్నా ఎక్కువ బాంధవ్యం ఉన్నది కారణం ఏమంటే నా చెల్లెల్ని పాండవులకు అర్జునులకు ఇచ్చాను కనుక నా ఇంటి అల్లుడవుతాడు ఆ కారణం చేత బాంధవ్యం కూడా ఉన్నది దోషం ఉన్నది కనుక మనమే యుద్ధానికి కాలు దువ్వకుండా సాధ్యమైనంత వరకు శాంతి మార్గంలో వెళ్ళడం చాలా మంచిది అని నా ఉద్దేశం వారిని అర్థించి అర్ధరాజ్యం ఇస్తే స్వీకరించుట లేదు ఇంకొక రకంగా ఆయన బ్రతకడానికి అలవాటు పడాలి కానీ యుద్ధానికి మాత్రం నూటికి నూరు రూపాయలు సిద్ధం అవ్వడం అంత మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం అన్నాడు ఎవరండి మాట అన్నది అనేక రకాలుగా ఆయన కూడా ధర్మాన్ని ప్రతిపాదించాడు ఎందుకంటే ఇక్కడ దోషం ఎవరిది అన్నాడు దోషం లేదు అన్నాడు అర్థమైందా ఎవరిదయ్యా దోషం అంటే ధర్మరాజుదే అన్నాడు ఈ మాటలన్నీ బలరాముడు మాట్లాడేటప్పటికీ ఆ ప్రక్కనే ఉన్న సాక్షికి ఆవేశం ఆకాశాన్ని అంటింది లేచాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బలరాముని మాటలను అంగీకరించటం లేదు అది సరి అయిన జూతమైతే ధర్మరాజే వ్యసన పరుడైతే ధర్మరాజు దోషమే అయితే ధర్మరాజు అక్కడికి వెళ్ళి ఆడవలసిన పని లేదు మొదటి ధర్మాన్ని రుజువు చేస్తున్నాడండి సాక్షికి తనకు తానుగా దుర్యోధను పిలిచి జూదమాడదామని తన ఇంట్లో తాను ఆడి సర్వస్వమును ఓడిపోతే అప్పుడు దోషం ఎవరిది ధర్మరాజుది కానీ ధర్మరాజు ఆహ్వానించలేదే జూదానికి ఎవరు ఆహ్వానించారు దుర్యోధనుడు ఆహ్వానించాడు ఆడిన వాడెవ్వడు శకుని ఆడాడు ఏ సంబంధము చేత శకుని ఆడాడు దుర్యోధనుకే రాజ్యాధికారం లేదు ఒక రాజు ఇంకొక రాజుతో ఆడాలి కానీ తనకన్నా తక్కువ వాడితో ఆడరాదు దు అటువంటిది శునికి రాజ్యం ఉన్నదా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు గాన్ భారతీయపు రాజు సుబలుడు ఉన్నాడా లేదా అండి శకుని తండ్రి బ్రతికే ఉన్నాడు సినిమాల్లో మాత్రం చచ్చిపోయినట్టుగా చూపించారు అన్నదమ్ముల్ని తండ్రిని అందరినీ చంపేసి ఆ ముద్ద ఏదో వీడు తిని బతికి బట్ట కట్టాడని అవి ఎన్నెముకే పాచికలుగా ఉన్నాయి అని ఏమి మనకు చూపించారు అదంతా మాయాబజార్ మూలంలో లేదు ఆంధ్ర భారతంలో కూడా లేదు కనుక ఏ స్థితిలో కూడా ధర్మరాజు దోషం ఇందులో లేదు రెండవది నీ భార్య మిగిలి ఉన్నదయ్యా పంద్యంలో పెట్టవయ్యా అని చెప్పిన వాడు ఎవ్వడు నేను పెడతాను అని ధర్మరాజు అన్నాడా పెట్టవయ్యా అని శుకుని అన్నాడా ఇంతకన్నా దోషం ఉన్నదా ఆడింది శుకుమా లేదు కపట జ్యూదమా మోసం చేసి చూదవాడి సర్వసంపదులు అపహరించడమే కాక బలరామా నీవు సమర్థిస్తున్నావు గదా నీ ప్రియ శిష్యుడైన దుర్యోధనుని నిండు సభలో నీ చెల్లెలైన సుభద్రతో సమానమైనటువంటి ద్రౌపదీ దేవిని వలువలు ఊర్చిన తరువాత వచ్చినా అంకపీఠి మీద కూర్చోమని అడిగినటువంటి నీ ప్రియ శిష్యుడు దోషం లేనివాడా ఈ ద్రౌపదికి జరిగినటువంటి కష్టమే సుభద్రకు జరిగి ఉంటే చెప్పవయ్యా ఎవరండి అడిగింది ధర్మరాజు కూడా అడగలేదు సాక్ష్యకి అడిగాడు కనుకనే కౌరవులతో సంఖ్య అనే మాటకు ఎప్పటికీ నేను ఒప్పను రెండు పనులే క్షత్రియులకు శ్రేయస్కరం ఒకటి యుద్ధము చేసి గెలుచుట లేదా మరణించుట ఈ రెండో విషయాలు చెప్పండి సాక్ష్యకి ఆ సాక్ష్యకి రిలేషన్ ఏం లేదండి పొరుగులేసెప్పుడు రాజు అంతే వీళ్లకు బంధువు ఏం కాదు ఆ విరాట్ రాజు మాత్రం వీళ్ళకి బంధువు కాదు పొరుగుదేశపుడు రాజులు కాకపోతే ఇప్పుడు బాంధవ్యం కలిసింది విరాట్ రాజుతో కూతురునిచ్చాడు కనుక తమ్ముని వంటి వాడంటే కారణం ఏమంటే ఎప్పుడు వాళ్ళిద్దరినే అనుసరించి ఉండేవాడు సాక్ష్యకి వృష్ణి వంశానికి చెందినవాడు యాదవులలో సూర్యులు అంధకులు వృష్ణులు బంధువులు యాదవులు మొత్తం ఐదు రకాలైన తెగలు ఉన్నాయి ఆ ఐదు రకాలైనటువంటి తెగలలో వృష్ణి వంశానికి చెందినటువంటి వాడు సాక్ష్యకి కేవలం పొరుగుదేశం రాజే తప్ప సొంత తమ్ముడేమీ కాదు కనుక ఆ సాక్ష్యకి ఖచ్చితంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కృష్ణ పరమాత్మ చెప్పిన నేను ఒప్పుకుంటున్నాను కానీ బలరామునితో ఏకీభవించడం లేదు ఎన్ని కోణములలో ఆలోచించినా దుర్యోధనుడి దోషం ధర్మరాజు దోషం ఇంత కూడా లేదు కారణమేమంటే అతనికి ఒక ప్రతిజ్ఞ ఉన్నది పదమూడు సంవత్సరాలు తరువాత ఉత్పాతములు జరుగుతాయి క్షత్రియ వంశం నాశనం వ్యాస భగవానుడు చెప్పిన కారణం చేత ఈ పదమూడు సంవత్సరాలు నేను ఎవరికి ఎదురు చెప్పను ఏ ఉత్పాతాలు జరగకుండా ఉండాలి అనేటువంటి లోకక్షేమాన్ని కోరి ఎవరికి ఎదురు చెప్పను అని ప్రతిజ్ఞ తీసుకున్నాడు ధర్మానందనుడు ఈ ప్రతిజ్ఞలో దోషం ఉన్నదా వాడు అడిగిన కారణం చేత వెళ్ళాడు వెళ్ళడంలో దోషం ఉన్నదా మాయాజీతంలో దోషం శకుని కూర్చుండబెట్టి ఆడించడం దోషం తనకే రాజ్యాధికారం లేదు ఆ శకునికి రాజ్యాధికారం లేదు ఏ విధంగానూ ఈ జ్యోదం చట్టబద్ధమైనది కాదు ఆ కారణం చేత వాళ్లతో యుద్ధానికే సిద్ధము అని చెప్పాలి పాండవుల రాజ్యలక్ష్మిని పాండవులు వెళ్ళి దేబిరించవలసిన ఆవశ్యకత లేదు ఇంకొక విషయాన్ని చెబుతున్నా నాకు తెలిసినంత వరకు మొదటి జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయారు ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు ఇచ్చాడా లేదా ఇచ్చిన వరాలలో నీ రాజ్యాన్ని నీకు తిప్పి ఇస్తున్నాను అన్నాడా లేదా మీ దాస్యాన్ని కూడా వదిలేస్తున్నాను అన్నాడా లేదా ఈ రెండు వరాలే కాక మూడో వరం కూడా కోరుకోమంటే క్షత్రియ న్యాయం చేత రెండు వరాలతోనే ఆగింది ద్రౌపతి ఇప్పుడు రాజ్యం ధర్మరాజు దా కాదా అనుద్యూతంలో రాజ్యాన్ని అయితే వాళ్ళు తీసుకోలేదు అరణ్యవాసం అజ్ఞాతవాసమే పణం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళు స్వీకరించాలనా లేదా న్యాయంగా అరణ్య అజ్ఞాతవాసాలు పాండవులు అందరూ అనుభవించవలసిన పని లేదు ఒక్క ధర్మరాజు అక్కడ పెట్టిన పణం ప్రకారం మిగిలిన నలుగురు రాజ్యం మాదే అని పరిపాలన చేయవచ్చు వచ్చిన తర్వాత ధర్మరాజుకు అప్పగించవచ్చు అన్నగారి మాటకు కట్టుబడి భార్యతో సహా మొత్తమంతా అరణ్యాలకు అజ్ఞాతవాసాలకు వెళ్లారు వాళ్ళ యొక్క మంచితనమే కౌరవుల పట్ల చేతకాని తనముగా ప్రకటింపబడను ఈ రోజున బలరాముడు కూడా ధర్మ పన్నాలు పని వచ్చింది అవసరం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతము జ్యోత భూ దోషభూయిష్టమే వాళ్ళ యొక్క కర్మ దోషభూయిష్టమే వాళ్లే కాదు తల ఉంచుకుని మాట్లాడకుండా కూర్చున్నటువంటి భీష్మ ద్రోణ కృపాచార్యులు కూడా దోషులే దృష్టిలో కన్న కొడుకు మాటను అనుసరించి ఆ కొడుకు ఇష్టం వచ్చినట్టుగా తాను ప్రవర్తి ప్రవర్తించడంలో తండ్రి ద్వేషమేమీ లేదు ధృతరాష్ట్రుడు తన కుమారుని పట్ల ఉన్న ప్రేమ చేత అలా ప్రవర్తించి ఉండవచ్చు కానీ వంశానికంతటికీ మూల పురుషుడు ఎవరండి భీష్మాచార్యుడు చెప్పే ధైర్యం లేదా అటు పాండవ కౌరవ సేనకు గురు ఎవరు గురువు గారికి శిష్యుణ్ణి అదిలించేటువంటి శక్తి లేదా ప్రథమ గురువైనటువంటి కృపాచార్యునకు నోరు లేదా ఒక్క విదురుడు మాత్రమే సత్యాన్ని పలుకుతాడా సభలో అటువంటి కౌరవ సేనలో ఉండేటువంటి సభలో ఉండేటువంటి ఒక్కరు కూడా జీవించి ఉండడానికి వీర్లేదు నాకు తెలిసినంత వరకు రాజ్యాన్ని తిరిగి ఇచ్చిన దుర్యోధనుడు శిక్షార్హుడే ధర్మాన్ని తప్పాడు గనుక క్షత్రియ లోకలంతా కలిసి దుర్యోధనుని అతనికి బాసతగా ఉన్నటువంటి దుశ్శాసను కర్ణుని శకుని ఈ నలుగురిని శిక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది ప్రత్యేకించి శిక్షించలేం కనుక యుద్ధమే సిద్ధం చేసి యుద్ధంలోనే వారికి శిక్ష ఏర్పాటు చేయాలి నాకు తెలిసినంత వరకు ఎవరు ఎటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించినా వాటినన్నిటినీ ఛేదించి ముందుకు వెళ్ళి వాళ్లను నేను ఒక్కడనే సంహరించగలను పాండవులతో కూడా పని లేదు సాక్ష్యకి చెప్పిన మాట నేను ఒక్కడనే సంహరించగలను దుర్యోధనుడు నీకేం పనయ్యా మాతో యుద్ధం చేయడానికి అని అడగవచ్చు అప్పుడు కూడా నేను చెప్పగలను శకునికేం పనయ్యా చూదమాడడానికి అని ముళ్ళుని ముళ్ళుతోనే తీయవలే శాంతరసము కరుణరసము ఇక్కడ పనిచేయదు కనుక నా అభిమతం యుద్ధమే న్యాయము శిక్షయే న్యాయం ఇంత గంభీర ఉపన్యాసం చెప్పాడండి ఎవరు సాక్షి కృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలిసా అండి చప్పట్లు కొట్టాడు బలరాముడు తలదించుకున్నాడు సమాధానం చెప్పేటువంటి అవకాశం అవసరం లేదు అక్కడ నుండి లేచి ద్వారకకు బయలుదేరాడు కృష్ణాని తర్వాత వస్తావు కదా అన్నాడు ఎవరండి మాట అన్నది ఎందుకు అనువుగాని చోట అధికలమనరాదు కనుక వెళ్ళిపోయాడు బలరాముడు సభలో నుండి మీ మీ నిర్ణయాలు చెప్పండి అని కృష్ణ పరమాత్మ ఇంకా అడిగాడు నీవు నిర్ణయం చెప్పావు నీ నిర్ణయంతో ఏకీభవించి సాక్ష్యకి కూడా ధర్మాన్నే పలికాడు న్యాయాన్ని పలికాడు ధర్మము ఎప్పటికీ మారకపోవచ్చు కాని ద్రుపథ మహారాజ్ అన్నాడండి న్యాయము కాలానుగుణముగా మారుతూ ఉంటుంది న్యాయం మారుతుంది కాల అనుగుణంగా ఒకప్పుడు ఉండేటువంటి శిక్షాస్మృతి ఇప్పుడు ఉండకపోవచ్చు ఇప్పుడు ఉన్నది రాబోయే కాలంలో ఉండకపోవచ్చు ఆ శిక్షలు మారవచ్చు అర్థమైందండి కనుక అనేకవి కొత్తవి రావచ్చు కొత్త తప్పులు వస్తున్నప్పుడు కొత్త శిక్షలు కదా ఆ కారణం చేత న్యాయం మారుతుంది కానీ ధర్మం మాత్రం ఏ యుగానికి ఆ యుగంలో युग धर्म प्रवर्तिंबड़ू उ युग अंत वरकू आ धर्म मारे अवकाश లేదు వీటికన్నిటికీ కలిపి ఓ ధర్మం ఉంది సనాతన ధర్మము అని ఈ సనాతనమైన ధర్మము ఎన్ని యుగాలు మారినా మారదు ఎన్ని కల్పాలు అయినా మారనిది సనాతనమైనటువంటి ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించే ఇప్పుడు నీవు మాట్లాడేవయ్యా నీవు చెప్పిన ప్రకారం నాకు కూడా చూస్తున్నది ఎవరినైనా ఒకరిని హినాపురం పంపాలి మన అభీష్టం ఏదో వాళ్లకు తెలియజేయాలి కదా పసివాడు కూడా ఊయల్లో పడుకుని ఏడిస్తే అప్పుడు వాడికి ఆకలి అయిందేమో అమ్మ వెళ్ళి డుతుంది అవునా కదా వాడు ఏడవకుండా మెదలకుండా పడుకుంటే పడుకున్నాడు కదా అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అందుకనే పెద్దవాళ్ళు ఏవైనా అడగంటే అమ్మైనా అన్నం పెట్టదు అని కానీ ఇక్కడ అమ్మ పిలిచి మరీ పెడుతుందని విన్నానండి అనసూ తల్లి ఏమండి అమ్మలకన్నా అమ్మ కదా అమ్మ అయితే వాడు ఏడిస్తే పెడుతుంది అమ్మలగమ్మ అమ్మలగన్న అమ్మ అయితే పిలిచి మరీ అన్నం పెడుతుంది కనుక ఎవరినో ఒకరిని అక్కడికి పంపి మన అభీష్టమేదో వాళ్లకు తెలియచేయాలి తెలియచేసి అక్కడ నుంచి ఏ విధమైన సమాధానం వస్తుందో చూసి దాని ప్రకారం మనం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడండి మీరు చెప్పింది చాలా బాగున్నది నేను కూడా అది అనుకుంటున్నాను ఎవరిని పంపితే బాగుంటుందో ఆలోచించి వారిని పంపండి పెళ్లి కొరకు మరల తిరిగి ద్వారకా నగరం వెళ్ళాలి పెళ్లికి ఇలాగే ఉండి యుద్ధానికి వెళ్ళకూడదు అర్థమైందా కనుక దాని కొరకు నేను ప్రత్యేకించి మరల వస్తా ఇంకొక విషయం ఏమంటే ఈ సభలో అవమానపడిన మా బలరాముడు ఆయన్ని కాస్త సముదాయించాలి మరల సాధు మార్గంలోకి ఆయన్ని తీసుకురావాలి ఎంత కోపం లేకపోతే సభలోంచి వెళ్ళిపోతాడు కనుక కాస్త ఆయన్ని అనునయించాలి కనుక నాకు అవసరం ఉన్నది గనుక నేను ద్వారకా నగరం బయలుదేరుతున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ రథాన్ని సిద్ధం చేశాడు ద్వారకుడు అధిరోహించాడు సభలో ఉన్నవాళ్ళంతా కొద్ది దూరం వరకు అనుసరించారు ఆ రథం ద్వారక వెళ్ళిపోయింది హరణమ పార్వతీపతయే సభలోకి వచ్చారు మిగిలిన వారందరూ ద్రుపద మహారాజు చెప్పాడండి ధర్మనందన నీవు దిగులు పడవలసిన పనులే ఇప్పటికీ నీకు అనుకూలమైనటువంటి రాజన్యులు చాలామంది ఉన్నారు నీ పట్ల సానుభూతి కలిగిన వాళ్ళు ఉన్నారు సాధ్యమైనంత వరకు నేను కబురు చేస్తా నీవు కూడా నీవంతుగా కబురు చెయ్యి నేను మాత్రమే పిలిస్తే బాగుండదు అసలైన వాడు నీవు గదా కనుక నీవు కూడా కబురు చెయ్యి నా ఇంటి పురోహితుడున్నాడు ఆ పురోహితుణ్ణి నేను హర్చినాపురం పంపుతా మన అభీష్టాన్ని అక్కడ తెలియజేయాలి నీ అభీష్టం ఏమిటో చెప్పవయ్యా చెప్పాడండి సామ్యమానా నిరుతరాజ్యం వంచీ ఈశన్యోగి కనీసము హీనపక్షంగా నాకు ఏం కావాలి అర్ధరాజ్యం కావాలి రాజసూయ యాగంలో సర్వం సహా భూమండలాన్ని మొత్తాన్ని జయించినది ఈ పాండవులే నేనే జయించాను అని నేను చెప్పడల్లా జయించింది మాత్రం పాండవులే కనుక లెక్క ప్రకారం దుర్యోధనుని రాజ్యం కూడా ఎవరిది నాదే ృత రాష్ట్ర రాజ్యాధికారం లేదు గనుక ఆయన రాజు కాడు దుర్యోధను రాజ్య పట్టాభిషక్తున్ని ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు ఎలా రాజు అయ్యాడు క్షత్రియ జాతికి ఇంతకన్నా అవమానం లేదు నీవు ధర్మాన్ని తప్పుతున్నావు అనుకుంటారేమో నేను రాజధర్మాన్ని మాట్లాడుతున్నా జీవధర్మం రాజధర్మం సన్యాసర్మం గృహస్థ ధర్మం అని నాలుగు ధర్మాలు విభజింపబడినాయి ఈ నాలుగింటిలోనూ ధర్మములే కాక ధర్మ సూక్ష్మములున్నాయి నేను రాజుగా పట్టాభిషిక్తుణ్ణి అయ్యానే కాని ధృతరాష్ట్రుడే చేశాడు రాజుగా పట్టాభిషేకం నేను బ్రతికి ఉండగానే దుర్యోధనుడు పట్టాభిషిక్తుడయ్యే అవకాశం లేదు కదా నేను కనబడుతూనే ఉన్నాను కదా దుర్యోధనుడికి ఎవరు రాజ్య పట్టాభిషేకం చేశారు పోనీ చూడంలో గెలుచుకున్నది శకుని దుర్యోధనులకు ఇచ్చాడు అని మీరు చెప్పవచ్చు పెద్దలు నా అభిప్రాయాన్ని చెప్పమన్నారు కనుక నేను చెబుతున్నా జూతంలో గెలుచుకున్నటువంటి శకుని తాను గెలుచుకున్నది మొత్తం దుర్యోధనులకు సమర్పించవచ్చు రాజ్య పట్టాభిషిక్తుడు మాత్రం కాలేదు పట్టాభిషిక్తుడైతే తప్ప ఇవ్వండి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండానే క్వాలిఫికేషన్ ఉంది కదా అని కుర్చీలో కూర్చునే అర్హత ఉన్నదా ఎవరికైనా చెప్పండి ఎవరికి లేదు కుర్చీలో ఎవరు కూర్చుంటారు నా క్వాలిఫికేషన్ ఉంది నేను పాఠాలు చెప్పగలను లేకపోతే ఈ ఉద్యోగం చేయగలను బ్యాంకు మొత్తం నేనే నిర్వహించగలను ఇన్ని రకాలుగా మాట్లాడవచ్చు వాడికి నిజంగానే సామర్థ్యత ఉండవచ్చు కానీ అపాయింట్మెంట్ ఆర్థిక లేకుండా కుర్చీలో కూర్చునే అవకాశం లేదు ఆనాటికి ఈనాటికి కూడా అంతే కనుక అర్హతను గురించి కనుక ఆలోచించినట్లయితే దుర్యోధనుడు నాకు తెలిసినంత వరకు రాజపాంధ్రుడు తప్ప రాజు మాత్రం కాదు పాంధ్రుడు అంటే ఇక్కడ బాటసారి అని రాజు అవ్వటం కోసం ప్రయాణం చేసేవాడే కాని రాజు మాత్రం కాదు కనుక నేను ఎవరినీ రాజ్యాన్ని అడగవలసిన పని మొత్తం ఒకవేళ దుర్యోధనులకు అప్పగించిన ఆ దుర్యోధనుడు నాదే అని ఒకవేళ అనుకున్నా పోని అధికారం లేదయ్యా వాడు పుచ్చుకున్నాడయ్యా వదిలేద్దాం కానీ రాజ్యము మరల నాకు సంక్రమించింది ధృతరాష్ట్రుని ద్వారా సంక్రమించిన రాజ్యం నేను స్వీకరించడానికి వెళ్ళే మార్గంలో అనుద్యూతానికి పిలిచి ఈ పణం పెట్టారు అప్పుడు రాజ్యంతో సంబంధం ఏం లేదు సాక్ష్యకి చెప్పినట్టుగా కనుక ఇప్పుడు నేను నా రాజ్యం నాకు ఇచ్చేయమని అడగడం లేదు నువ్వు హస్తినాపురాన్ని మాత్రమే అడ్డుపెట్టుకుని మిగతాదంతా నాకు ఇచ్చేయవని నేను అడగడం లేదు అతడు కూడా నా వంశంలో వాడే యుద్ధము జరగకుండా ఉండడం నాకు కూడా శ్రేయస్సే ఎందుకంటే యుద్ధం జరిగితే మరణించేవారు ఎవరండి నా బంధువులే కౌరవులు మరణించడం అనేటువంటిది తథ్యం అర్జునుడు యుద్ధరంగంలో నిలబడితే ఆకరణాంతం ఆ నారిని లాగి వదలగలిగినటువంటి వాడు ఎప్పుడయ్యా అంటే ఖచ్చితంగా అర్జునుడే ఇవాటి రోజున వయోధర్మం చేత భీష్ముడు కూడా అంత పని చేయలేడు అటువంటి సోదరులు ఉన్నారు వేయి ఏనుగులు వచ్చినా వాటికి సమాధానం చెప్పగలిగిన బలం కలిగిన నా సోదరుడు భీమసేనుడు ఉన్నాడు కనుక కౌరవసేన బ్రతికి ఉంటుంది అని నేను అనుకోను నిరంతరము ధర్మమును పరిపాలించేటువంటి వాడి నోటి వెంట ఎటువంటి మాటలు వస్తున్నాయండి ఖచ్చితంగా జరుగుతాయా జరగవా సత్యశీలు ధర్మ నిరతులు అయినటువంటి వాడి నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాట జరుగుతుంది కనుక కౌరవ నాశనాన్ని కోరుకుని నేను చెప్పటం లేదు కనుక మొత్తం నా రాజ్యాన్ని నాకు ఇవ్వమని నేను అడగడం లేదు ఉన్న రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం నీవు స్వీకరించు ఒక భాగం నేను స్వీకరిస్తా కృషావంతి అవంతిక తేజవతి నిశంకిత ఈ నాలుగు రాజ్యాలు నాకు ఇవ్వమనండి సగం రాజ్యం పంచి ఇష్టం లేకపోతే నాలుగు రాజ్యాలు నాకు ఇచ్చి ఇంకొక రాజ్యం తనకి ఇష్టం వచ్చిన దాన్ని ఇవ్వమనంట అప్పుడు మా ఐదుగురికి ఐదు చిన్న రాజ్యాలు వస్తాయి ఈ ఐదు కలిపి మేము ఐదుగురం పరిపాలించుకుంటాం సగం రాజ్యం ఇవ్వలేకపోతే ఇవ్వటం ఇష్టం కాకపోతే ఒకవేళ దానికి కూడా ఇష్టపడకపోతే నేను యుద్ధానికి సిద్ధమే పాండవుల సేన ఎక్కువ కదా మనకున్న సేన తక్కువ కదా అంటే ఈ రోజున మేము ఐదుగురమే తప్ప ఎవ్వరం లేవు దయదలిచి నీవు మాకు సహకరిస్తే దృపద మహారాజా నీ సైన్యం వస్తుంది విరాటరాజు సహకరిస్తాడు కనుక విరాటరాజు సైన్యం వస్తుంది ఇంకా ఎవరు సహకరిస్తారో మాకు తెలియదు రాజన్యులందరికీ కబురు పంపి వారి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి కనుక ఒకవేళ ఎవరు లేకపోయినా సైనికులెవ్వరూ మాకు లేకపోయినా బలగము లేకపోయినా బలము లేకపోయినా మేము ఐదుగురమే యుద్ధములో నిలబడి కౌరవ సేనను మొత్తాన్ని సంహరించి రాజ్యాన్ని మరలా స్వీకరిస్తాము అని చెప్పడానికి ఏ విధంగానూ కొట్టుపాటు లేదు నా మాటగా నేను శాంతిని కోరుకుంటున్నాను యుద్ధాన్ని కోరుకోవడం లేదు అర్ధరాజ్యాన్నైనా ఇవ్వాలి లేదు ఐదు రాజ్యాలైనా ఇవ్వాలి ఈ ఐదిటిల్లో కూడా నాలుగు నేను కోరుకున్న రాజ్యాలే ఐదవది మాత్రం నీ ఇష్టం వచ్చిన రాజ్యాన్ని ఇవ్వవచ్చు దీనికి ఉడంబడి ఉన్నట్లయితే నేను యుద్ధాన్ని ఆపివేస్తా వాళ్ళు క్షేమంగా ఉండవచ్చు నేను క్షేమంగా ఉంటా అది కాదు అన్న పరిస్థితుల్లో మాత్రం యుద్ధం సిద్ధమేనన్నాడు ద్రుపదుడు తన పురోహితుణ్ణి పంపాడు పురోహితుణ్ణి పిలిచాడు ఆ పురోహితుడితో చెప్పాడు దూత అనేవాడు ఏం చేయాలి ఇక్కడ చెప్పినటువంటి మాటను అక్కడ చెప్పడం అక్కడ చెప్పినటువంటి మాటను ఇక్కడ చెప్పటం ఇంత మాత్రమే కాదు ఆ బ్రాహ్మణోత్తముడితో చెప్పాడండి ఎవరు చెప్పింది ద్రుపద మహారాజు ఒకవేళ అక్కడ వాతావరణాన్ని అనుసరించి యుద్ధము సిద్ధమవుతుంది అని అనుకునే స్థితిలో అక్కడనే ఉండి వారికి అనునయ వాక్యములు చెబుతున్నట్టుగా నీవు కొంతకాలం గడపాలి నీవు అక్కడే ఉంటావు కనుక ఇతరమైనటువంటి ప్రయత్నాలు ఏవి వాళ్ళు చేయరు నీవు తిరిగి వచ్చే లోపల మిగిలిన రాజులందరినీ సమాయత్తపరిచి వారితో మనం బలాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కేవలం దుర్యోధను పట్ల శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అభావోభావేన వచనయుక్త్యూతం మామైవ అనుకూల్యం ప్రభావతూ వెళ్ళినటువంటి వాడు రాజు యొక్క సరి స్థితిని తెలుసుకుని ఆ రాజు యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఆవతలి వరకు తెలియజేసి వాళ్ళ ద్వారా వాళ్ళ మనోగతమైనటువంటి విషయాన్ని సేకరించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్పగించడం మాత్రమే కాకుండా జరగబోయేటువంటి యుద్ధంలో కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని కూడా అక్కడ నుంచి పొందడమే దూత యొక్క ప్రధానమైన లక్షణం ఈ మాట చెప్పింది ఎవరండి దృపద మహారాజు ఇక్కడ రామాయణంలో మనకు చక్కని ఉదాహరణ కనపడుతుంది ఆంజనేయ స్వామిని రామచంద్ర ప్రభు దేనికి పంపించాడండి సీతామాతను చూచిరావయ్య అని పంపించాడు ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఏం చేశాడండి ఆవిడని చూడ్డం కోసం మొత్తం వెతికాడు ఆవిడ కనకపో కనపడకపోతే దిక్పాలకులందరికీ ప్రార్థన చేశాడు కనపడిన తర్వాత ఆవిడే కూర్చున్న అశోకవనం మొత్తాన్ని నాశనం చేశాడు అక్కడి నుంచి ఇదంతా ఎందుకు నాశనం చేశావురా అంటే నిన్ను చూడడం కోసమే నాశనం చేశానని చెప్పాడు రావణాసురుడితో నా దగ్గరికి ఎందుకు రావాలరా అంటే నీకు ధర్మాన్ని చెప్పడం కోసం వచ్చానన్నాడు అర్థమైందా అండి చిట్టేం చేశాడండి లంకా నగరాన్నే ముట్టించాడు అంతేకాదు వాళ్ళు వీధుల వెంట తిరుగుతుంటే కట్టేసి ఊరేగిస్తూ వీధుల వెంట తిప్పుతుంటే మెదలకుండా తిరిగాడు ఎందుకు తిరిగావురా అంటే నేను చూసిన ప్రదేశం తక్కువ వాళ్ళే తిప్పితే మొత్తం అంతా తిప్పుతారు కదా ఆ స్వామి ఇక్కడికి వచ్చి యుద్ధం చేసేటప్పుడు రహస్యాలు మొత్తం మాకు తెలుస్తాయి అందుకోసమని తెలుసుకోవడం కోసం తిరిగా అన్నాడు అసలు దూతగా పంపించాడు అండి రాముడి దేనికి పంపించాడు సీతమ్మను చూడడం కోసమే పంపించాడు ఆ ఒక్క పని చేసి వెళ్ళాడా ఆంజనేయుడు కాదు రాముని యొక్క మార్గాన్ని సుగమం చేయడం కోసం ఇంకా ఎన్ని ఎన్ని పనులు చేశాడు అర్థమైందండి కనుక లోకంలో దౌత్యం చేసే వాళ్ళందరికీ గురువు ఎవరు ఆంజనేయస్వామి చాలా గొప్ప గురువు ఒక్క దౌత్యం చేసే వాళ్ళకే కాదు యోగ సాధకులకు కూడా ఆంజనేయస్వామి గురువేనండి ఆయన కూర్చునేటువంటిది ఒక ఆసనం అది ఆధార చక్రాన్ని ఎడమకాలి మడమతో తొక్కిపెట్టి కుడి అధికాలు నేలపైన ఉంచి రెండు చేతులు ప్రక్కన ఉంచి మోర్రచాచి ఊర్ధ్వకంగా చూచినటువంటి ఆ ఆ స్థితి దివ్యమైనటువంటి యోగాసనం ఊరికే వేళ ఏదో అనుకూలంగా ఉండడం కోసం వేళ ఆకాశానికి ఎగరడానికి కావలసిన స్థితిని అప్పుడు పొందాడు దేహమంతా ఏమైపోయింది దూదిపించవలే తేలిక అయిపోయింది హాయిగా ముందుకు వెళ్ళిపోయాడు కనుక యోగ సాధకులకు కానీ శిష్యులకు కానీ గురువుల వద్ద కానీ గురువులకు కానీ ఏమండి సాధకులకు కానీ అందరికీ ఆయన గురువే ముఖ్యంగా సేవకావృత్తిలో ఉండేవాళ్లకు గురువు ఎవరు అండి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి చిటికలు అని ఒక కథ ఉంది ఎప్పుడన్నా విన్నారా మీరు విన్న విన్నారు ఆంజనేయ స్వామి చిటికలు అని చెబుతారు రామచంద్రుడు ఆవలింత ఆవలిస్తే మళ్ళీ నోరు దింపడానికి వీరు లేకుండా చిటికలు కూర్చున్నాడు ఎందుకంటే ఆ ఆయనకు ఆ సేవ ఇచ్చారు నేను ఆవలించే సమయంలో నువ్వు చీటిక వేయవాలి ఆనందపడ్డాడు ఎప్పుడూ పక్కనే ఉండొచ్చు కదా అని సీతమ్మ తల్లి రాముడు ఏకాంత మందిరంలోకి వెడుతున్నారు పెడుతుంటే వీరు కూడా లోపలికి వెడుతున్నాడు సీతమ్ అడిగింది హనుమాన్ నువ్వెక్కడికి వస్తున్నావు అని రాత్రిపూటే ఆవలింతలు ఎక్కువ వస్తాయమ్మా ఆయన ఆవలించినప్పుడు నేను చిటికెయాలి కదా కనుక ఇక్కడికి రావలసిందే నేను లేకుండా ఎట్లా ఆవలించినప్పుడు చిటికెయ్యాలన్నాడు నువ్వు ఇక్కడికి రాకూడదయ్యా నా మాట వినవయ్యా వెళ్ళవయ్యా అన్నది ఎంత చెప్పి నా ఈ బ్రహ్మచారి చిట్ట చివరికి ఏమంటే మీరు చెప్పండి వింటాడేమో అంటే రాముడు బతికిలాడి బయటికి పంపించాడు ఎట్లా నువ్వు బయటకొచ్చో నాకు ఆవలింత వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు చిటికేయ్యమన్నాడు ఖచ్చితంగా తెలియజేస్తావా అని అడిగాడు హనుమ నేను తెలియజేస్తానన్నాడు వీడు వెళ్ళి బయట కూర్చున్నాడు తలుపులు తడేలు నేసింది సీతమ్మ తల్లి అయిపోయింది వీడు బయట కూర్చున్నాడు ఆ బోర్న అనుకుని ఎంతసేపటికి ఆయన ఆవలిస్తున్నట్టుగా వీడికి తెలియనివ్వట్లేదు తెలియటం లేదు మర్చిపోయాడేమో నా సంగతి అని ఆయన ఆవలించినప్పుడు తీసుకుంటాడు కదా అని వీడు వేట మొదలుపెట్టాడు ఆ భగవంతుడున్నాడే వీడికి మాటిచ్చాడు కనుక వీడు వేయడం మొదలు పెట్టగానే ఆయన ఆవలించడం మొదలుపెట్టాడు నోరు దించాలి అంటే వాడు ఆపాలి కదా వీడు వేస్తూనే ఉన్నాడు ఎప్పుడు ఆవలిస్తే అప్పుడు తీసుకుంటాడని వీడు వేస్తూనే ఉన్నాడు వాడు నోరున తగేపెట్టాడు ఆ చెంప మీద కొట్టింది ఈ చెంప మీద కొట్టింది కింద నుంచి వచ్చింది ఏం చేసినా నోరు దిగదు తలుపులు తీసిపో అని అత్తగారి దగ్గరికి వెళ్ళింది నోరు తెరిచాడు సేపెట్టు తెలియటి లేదు సొంగ గారుతోంది ఆవిడొచ్చి చూసింది కౌశల్యాదేవి ఏభి తెలియలేదు ఏ సమస్య వచ్చినా గురువులను పిలిచే వాళ్ళు గనక వశిష్ణ్ణి పిలిచారు వశిష్ఠుడు వైద్యం చేశాడు ప్రయోజనం లేదు దివ్య దృష్టితో చూస్తే హనుమంతుడు ఎక్కడున్నాడు గోర్ణ అనుకుని కూర్చుని చిటికెలు వేస్తున్నాడు ఏమమ్మా ఏం జరిగిందని అడిగాడు ఇది అని చెప్పింది వెళ్లి చేయి పట్టుకో వీడి నోరు అన్నాడు అంతే తనకు అప్పగించిన పనిని ఆ అప్పగించిన వాడు చూస్తున్నాడా చూడటం లేదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అదే ధ్యాసతో తప్పక పని చెయ్యాలి నీతిని మనకు చెప్పడం కోసమే ఈ కథ తప్ప నిజంగా ఆంజనేయ స్వామి చిటికలు వేయలేదు రాముడు ఆవలించలేదు పెద్దలు కవులు దాన్ని సృష్టించారు రామాంజనే యుద్ధం మాత్రం జరిగిందా అండి లోకల్లో జరిగిందా జరగలేదు కృష్ణార్జున యుద్ధము జరగలేదు నామికన్నా నామము గొప్పది భగవంతుని కన్నా భగవన్ గొప్పది అని రుజువు చేయటం కోసం కల్పింపబడినటువంటి చరిత్రలే ఇవన్నీ కూడా ఎక్కడైనా భారతంలో ఉన్నదా అండి ఉందా భారతంలో లేదు ఎక్కడా లేదు మూల మూల భారతంలో లేదు ఆంధ్ర భారతంలో కూడా లేదు కృష్ణార్జున యుద్ధం అయ్యా గయోపాఖ్యానం ఉన్నది కానీ కృష్ణార్జున యుద్ధం లేదు యుద్ధమైతే జరగల దాన్ని ఆ గయోపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని సృష్టించారు అర్థమైందండి కనుక గయుడికి శాపం ఉన్న మాట నిజం ఆ శాపాన్ని అనుసరించి వాడు స్వర్గానికి వెళ్ళాడు దాన్ని పోగొట్టుకోవడానికి అర్జునుడి దగ్గర కాదు వెళ్ళింది మనకు వస్తుంది దీంట్లో అర్థమైందండి ఆ ఉద్యోగపర్వంలోనే సాయంకాలం వస్తుంది ఆ స్వర్గం నుంచి గైడు మళ్ళీ పతనం పోతాడు కింద పడతాడు నువ్వు ఇక్కడ పనికిరావు భగవంతుడి చేతిలో ఉమ్మి వేశావు కనుక స్వర్గ స్వర్గార్హత నిధులు నీకు లేదు బొమ్మనం మళ్ళీ కిందకొచ్చాడు ఆ దోషం పో కోసం తపస్సు చేశాడు ఇన్ని రకాలైన తిప్పలు పడ్డాడు గైడు కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళిద్దరికి యుద్ధం జరిగింది అని కేవలం ఎందుకంటే ఒకటే కారణం నామి కన్నా నామం గొప్పది ఆ విషయాన్ని రుజువు చేయడం కోసం రామనామం గొప్పది అని చేయడం కోసమే హర పార్వతి భదయే హర మహాదేవ హర రోహితుడికి ఈ ద్యోత్ని దౌత్యం ఎలా చేయాలో తెలియజేశాడు త్రిపదుడు ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు దౌత్యం చేసినా చేయకపోయినా బ్రాహ్మణోత్తమ వాళ్ళ మనోగత భావాలను తెలుసుకోవాలి ఎందుకంటే బ్రాహ్మణుడు నిత్యాగ్నిహోత్రుడు వైశ్యదేవం బ్రహ్మయజ్ఞం సంధ్యావందనం ఇవన్నీ చేసేటువంటి వాడు తపస్వి నిత్యము బ్రహ్మ ఎందు వాడు ఆ కారణం చేత పరేంగిత జ్ఞానం బ్రాహ్మణునకు ఉన్నంతగా ఇతరులకు ఉండదు ఆ కారణం చేత తెలుసుకోగలిగిన వాడు కనుక నిన్ను నేను పంపుతున్నా ఇది ధర్మరాజు పని కదా అనేటువంటి భావన కాకుండా నా పనిగా నీవు భావించి అక్కడికి వెళ్ళి ధర్మరాజు యొక్క సందేశాన్ని క్రిస్టిని యొక్క సందేశాన్ని సాధ్యకి యొక్క సందేశాన్ని తెలియచేయవలసింది నీవు కూడా ఈ సభలోనే ఉన్నావు సాధ్యకి చెప్పిన మాటలు విన్నావు కృష్ణుడు చెప్పిన మాటలు విన్నావు ధర్మరాజు చెప్పిన మాటలు విన్నావు నేను నీకు చెబుతున్న మాటలు విన్నావు ఎన్ని మాటలు విన్నావు అన్నాడు బలరాముని మాటలు కూడా విన్నావని అనలేదండి అర్థమైందా అండి ఎందుకంటే బలరాముడు ఎవరి పక్షంలో మాట్లాడాడు రావటం ఇక్కడికి వచ్చాడు వీళ్ళు బంధువులు అంటున్నాడు నాకు అల్లుడు అంటున్నాడు కానీ ఆ దుర్యోధను పట్ల ఉండేటువంటి వాత్సల్యాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు కారణం ఏమి అంటే గురు శిష్య సంబంధయోహో అన్నారు శిష్యుడు ఏ గురువుకైనా పుత్రాధికుడు అని చెప్పారు నిష్కల్మైనటువంటి విద్యను అందించగలిగినటువంటి వాడు అంతేకాదు నిరంతరం ఆ శిష్యుని యొక్క అభివృద్ధిని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ఎవరో అతడే గురువు అంతేగాని చెప్పడం పని అయిపోయింది వినడం వాడి పని ఇక వాడు చేస్తే చేస్తాడు లేకపోతే లేదు నా పని నాకు అనవసరం నా పని అయిపోయింది నాకు రావలసింది ఏదో వచ్చింది నే పెడుతున్నా అని అన్నప్పుడు వాడు ఉపాధ్యాయుడు అవుతాడు కానీ గురువు మాత్రం కాలేదు ఉపాధ్యాయుడు అంటే అర్థమేమిటి ఉప సమీపే అధ్యయన ఆ విద్యార్థితో కూడి చదువుకోవాలి అర్థమైందండి కలిసి చదువుకోవాలి వాడు కూడా చదువుకోకపోతే విద్యార్థి సరైన స్థితిని పొందలేడు అందువల్ల ఉప సమీపే అధ్యయన ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు అవుతాడు కానీ గురువు మాత్రం కాలేదు కేవలం జ్ఞానాన్ని నూరిపోయడం మాత్రమే కాకుండా అహరసము అనుక్షణము వాడి యొక్క అభివృద్ధిని గురించి చింతన చేసేటువంటి వాడు అసలైనటువంటి గురువు గురువు యొక్క స్వకీయమైనటువంటి విషయములను ఆలోచించక కేవలం విద్య గట్టక ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే భావన కలిగినటువంటి ఆ గురువు ఏది చెబితే అది చేయగలిగినటువంటి శిష్యుడే నిజమైనటువంటి శిష్యుడు మిగతా వాళ్ళంతా కూడా ఆ పబ్బం గడుపుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకో రకంగా ఉండదు చెప్పారు కదా తల్లి గురువే తండ్రి గురువే అన్నీ గురువే చిట్ట మన ఊపిరి కూడా మనకు గురువే అందుకని వేదాంతులు యోగ శాస్త్రజ్ఞులు కూడా ఏం చెబుతారయ్యా శ్వాస మీద జాస పెట్టరా అని చెప్పారు నిఘా వెయ్యటం ఎలా లోపలికి పెడుతోంది ఎలా బయటికి వస్తుంది ఏదండి ఒకదాన్ని సూర్యనాడి అంటాం ఒకదాన్ని చంద్రనాడి అంటాం ఎప్పుడైతే ఈ రెండిటి మీద జాస ఉంచి ఆ నాడీ మండలముల యొక్క స్థితిగతులు తెలుసుకోగలుగుతామో అప్పుడు శుషుమ్న పనిచేయడం మొదలు పెడుతుంది అర్థమైందా అండి సుక్షమ పని చేయడం అంటే ఆధార చక్రం దగ్గర ఉన్న ఉన్నటువంటి కుండలిని కదలడం అది కదిలింది అంటే సర్వమును మనం పొందగలుగుతాం ఏది చూస్తే ఇంకా దేన్ని చూడవలసిన పని లేదు ఏది పొందితే ఇంకా ఏది పొందవలసిన పని లేదు అటువంటి స్థితికి సామాన్యమైన మానవుడు కూడా తప్పకుండా చెరగలడు ఒక్క పని చేయగలిగితే ఏమిటా ఒక్క పని శ్వాస మీద జాస అంతే ఈ పురాణాలు గాని ఇవన్నీ కూడా వీటన్నిటికీ కావలసినటువంటి ఉపాంగాలు పురాణాలు దేనికి ఉపయోగపడతాయి అంటే మన ప్రవర్తన సరళికి ఉపయోగపడతాయి కేవలం కథలు తెలుసుకుని వెళ్ళిపోవడానికి కాకుండా మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకో తెలుసుకునేటువంటి పాఠాలే పురాణాలు తద్వారా కర్మాచరణ యోగము ద్వారా ఆత్మాచరణ ఈ రెండు ఎవరు చేయగలుగుతారో వాడు దైవ సమానము అని చెప్పారు మానవుడే మాధవుడు ఆ దైవ సమానానికి చేరుకోవడం కోసం మనమంతా ప్రయత్నం చేసేవాళ్ళం యోగ సాధన కానీ ఇంకో సాధన కానీ ఇంకో సాధన కానీ వేదాధ్యయనం ఇవన్నీ కూడా మార్గాలు వేరుగాని గమ్యం మాత్రం ఒక్కటే అని చెబుతున్నది తత్వజ్ఞానం హరణవ పార్వతీపతయే హర హరదేవర ఈ పురోహితుడు ద్రుపద మహారాజు చెప్పినటువంటి మాటలు విని తప్పక నీ మనోగతమైనటువంటి భావాన్ని నేను నెరవేరుస్తానయ్యా అని హస్తినాపురానికి బయలుదేరాడు హస్తినాపురానికి వెళ్ళాడు నిండు సభ తీర్చి ఉన్న సమయంలో పాండవుల దగ్గర నుంచి దూత వచ్చాడు అన్న సంగతి తెలిసి విదురుడు ముందుగా బ్రాహ్మణోత్తముని కలిశాడు ధృతరాష్ట్రుని ఇంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశాడు ఎందుకంటే వర్ణ ఆశ్రమ ధర్మ వినివర్తిత విదుర అని చెప్పారు వ్యాసభగవానుడు ఏం చెప్పారండి వర్ణ ఆశ్రమ ధర్మ వినివర్తిత విదుర శ్రేయోమాగై సదా భోజనం సదా సేవనం ప్రత్యేకా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు బ్రాహ్మణులను వంటకు ఏర్పాటు చేసి ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించాలండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు లోకంలో ఈ నాలుగు వర్ణాలు చెప్పబడినాయి కదా ఇవాటి రోజున భారతదేశంలో ఉన్న పెద్ద చాజ్యం ఏమయ్యా అంటే అగ్రవర్ణాల వారు అని ఓ పేరు పెట్టాడు ఎవరు కనుక్కున్నాడో దాన్ని ఎవరు పెట్టాడో తెలియదు వర్ణానికి అగ్రత లేదు ఇది సత్యమైన మాట విద్యకు అగ్రత ఉన్నది అగ్రత ఉన్నది వర్ణానికి అగ్రత ఎక్కడ ఉన్నదండి వేదాలలో ఏం చెప్పారు చెప్పండి వేదాలలో ఓ మంత్రం ఉన్నది బ్రాహ్మణీ ఉందా లేదా బాహురాజన్యకృత్యూత్ర అని చెప్పారు బ్రాహ్మణోస్య ముఖమాసీ ఆ విశ్వవిరాట్ స్వరూపుడైనటువంటి భగవంతుని ముఖం నుండి కొద్దిమంది పుట్టారు నుండి కొద్ది మంది వచ్చారుదస్య ఊరులు తొడల నుండి కొద్ది మంది వచ్చారు పాదముల నుండి కొద్ది వచ్చారు ఇప్పుడు చెప్పండి వీళ్ళంతా ఒకే శరీరము నుండి వచ్చిన వాళ్ళవునా కాదా ఒక్క మూర్తి నుంచే వచ్చారు ముఖంలో నుంచి కొంతమంది భుజాల్లో నుంచి కొంతమంది తొడల్లో నుంచి కొంతమంది పాదాల్లో నుంచి కొంతమంది వీళ్ళంతా ఒక్క మూర్తి నుంచి వచ్చిన వాళ్ళే అవునా కాదా అయితే వీళ్ళందరిలో ముందు ముఖం నుంచి వచ్చిన వాళ్లకు బ్రహ్మోపదేశం చేసి మీరు బ్రహ్మోపదేశం పొందారు కనుక మీరు ఈ పని చెయ్యాలి మీకు ఈ నియమములు ఉన్నవి మీరు ఈ వ్రతమును అనుసరించి బ్రతుకవలే అని భగవంతుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు వాళ్ళు అర్థమైందండి వాళ్ళు ఆ పక్కకు వెళ్ళారు వుసముల నుండి పుట్టిన వాళ్ళను పిలిచాడు వాళ్ళను క్షత్రియులు అంటారు అని చెప్పాడు చెప్పి వాళ్లకు కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేశాడు అలాగే ఊరుల నుండి పుట్టిన వాళ్ళు విషవహ జాయంతి వైశ్యహ వి అంటే తొడలు అని అర్థం ఊరువులు అంటే ఎంతో విశ్వాహంటే ఆ తడల నుండి పుట్టి పుట్టారు కనుక వాళ్ళని వైశ్యులు అన్నాడు వాళ్లకు కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేశాడు పద్ధతులు పాదముల నుండి పుట్టారు కనుక వాళ్ళని సూత్రులు అన్నారు ఎందుకు సాంద్ర వృత్తి ఆ సాంద్ర వృత్తి అంటే ఏమిటండి సేద్యం సాంద్ర వృత్తి అంటే వ్యవసాయము ఆ వ్యవసాయం చేస్తారు సాంద్ర వృత్తిలో ప్రవర్తించేవాళ్ళు కనుక వాళ్ళు సూత్రుడు అదేమి అనకూడని మాట కాదు వృత్తి ధర్మం పైగా శూద్రుడు సంస్కృత పదం అది తెలుగు పదం కూడా కాదు సంస్కృత పదం కత్రుడనేది సంస్కృత పదం డూ పెట్టారు కనుక తెలుగులోకి మారు మారింది వైశ్య సంస్కృత పదం బ్రాహ్మణ సంస్కృత పదం పక్కన డూ పెడితే అది తెలుగైపోతుంది ఈ విధంగా ఈ నలుగురు ఒకే మూర్తి నుంచి వచ్చారు కనుక వీళ్ళందరూ అన్నదమ్ములవునా కాదా వాళ్ళ వాళ్ళ ధర్మాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ నియమాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ నియమాలు ఆ వ్రతాలు ఆ నోములు ఆచారాలు ఎవరి వివారికి ఉన్నాయి దాని ప్రకారమే వాడు ప్రవర్తించాలి ఇంకా ఇరవయో శతాబ్దంలో కూడా ఇవన్నీ వేదాల్లోనే చెప్పావు కనుక మనమంతా అన్నదమ్ములమే అని ఎలా పడితే కూర్చుని భోజనం చేసే అవకాశం లేదు ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి అవకాశం కూడా బ్రాహ్మణునకు లేదు అర్థమైందండి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నా అక్కడ లేదా ఒకవేళ బ్రాహ్మణుడే మార్గాన్ని తప్పి నేను ఎక్కడైనా తింటాను ఎప్పుడైనా తింటాను ఎవరితో అయినా తింటానన్నా నీకే బుద్ధి ఉందా లేదా బ్రాహ్మణుడితో నియమం నీకు ప్రవర్తిస్తున్నావని వీడే తిట్టి బయటకు పంపించాలి ఇక్కడ నువ్వు కూర్చోకూడదురా అని అర్థమైందండి నేను ఊరు నగరమేది ఆ ఊళ్ళో నెల రోజులు చెప్పారు రామాయణం ముప్పై రోజులు ఆ రామాయణం చెప్పేటప్పుడు వాళ్ళను ఒకటి అడిగా ఈ ఊళ్ళో ఎంతమంది బ్రాహ్మణులు ఉంటారు అని వాళ్ళు చెప్పారు రోజుకు ఐదుగురు వేలల్లో ఉన్నారు ఈ రోజు నుంచి మీరు నాకు సహాయం చేయండి ఏ బ్రాహ్మడు కనపడినా సంధ్యావందనం చేశారా అని అడగండి ఒక్కసారి అంతే నదలకు మీ పనికి మీరు వెళ్ళిపోండి ఈ ఒక్క ప్రశ్న వేయండి మీరు నాకు ఇచ్చే బహుమానం అదే అని నేను వాళ్ళతో చెప్పాను ఆ రోజు నుంచి వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఆయన చెప్పాడు కదా అని ఏ బ్రాహ్మడు అయ్యా నమస్కారం సంధ్యావందనం చేశారా ఇవాళ అని అడగడం మొదలు పెట్టారు వీళ్ళేమిటిలా ఎప్పుడు ఇట్లా అడిగిన వాడు సంధ్యావందనం చేశారని అడుగుతాడు అని వాళ్ళు దాని మీద పరిశ్రమ చేసి ఆలోచనకు వచ్చి ఒకవేళ వాళ్ళు అడుగుతారేమో అని చేయడం మొదలు పెట్టారు ఇరవై రోజులు అయిన తర్వాత వీళ్ళందరికీ నేనే చెప్పానన్న సంగతి వాళ్లకు తెలిసింది ఓ రోజు నా మీద దండయాత్రకు వాళ్ళు అయ్యా ఇట్ట మీరు చెప్పారని మీరు అడగమన్నారని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే తద్వారా చెయ్యాలి అనే సంకల్పం మాకు కలిగిందండి చెయ్యటం మొదలు పెట్టామండి మీకు నమస్కారం చేసి పెడదామని వచ్చామన్నారు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్లను బ్రతిమలాడకుండా వాళ్లకు చెప్పకుండా ఆ ఊళ్ళో మొట్టమంతా కూడా సంధ్యావందనం చేయడం మొదలు పెట్టారండి ఆ నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడినటువంటి కల్వకులను శ్రీరామచంద్రమూర్తి ఆయన ఆ సంధ్యావందన అధ్యయన సమితి అని చిత్తరంజన్ ట్రస్ట్ అని ఓడి పెట్టి హైదరాబాదులో దాంట్లో పోటీ పెట్టి చక్కగా ఇప్పుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఆ సంధ్యావందనాన్ని లోకంలో ప్రచారం చేస్తూ గుంటూరు కూడా వచ్చాడు ఆయన గుంటూరులో కూడా చేశారు చాలా మంది చేత చేయించి అనేక మందికి రాణి వాళ్లకు ఉచితంగా నేర్పి శ్రమ చేస్తున్నాడు ఆ సంధ్యావందనాన్ని గురించి కనుక ఎవరి ధర్మం వాళ్ళ ఎవరికి వాళ్లే అది తెలుసుకుని ప్రవర్తించాలి ఎవరు చేసే పని వారు చేయాలి అప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి వర్ణ వ్యత్యయికం కలిగినటువంటి అవకాశం లేదు అంతే కదండి కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి చేతులు చేసే పని చేతులు చేయాలి రోజు నోటితో తింటున్నాం కదా మంచి గుంటూరు పండు మెరపళ్ళ అన్నంలో కలిపి ఈరోజు ముక్కుతో తిందాము అని ముక్కులో పెట్టుకుంటే ఏమవుతాడు వాడు నోటితోనే తినాలి అది చేసే పని అది చేయాలి కనుక బ్రాహ్మణుని ధర్మం బ్రాహ్మణునిదే వైశ్యుని ధర్మం వైశ్యునిదే క్షత్రియుని ధర్మం క్షత్రియునిది లోక ధర్మం అంతా ఒకటైతే యుగ ధర్మం ఒకటైతే జాతి ధర్మం ఒకటి ఉన్నది వీటన్నిటినీ కలుపుతూ మానవ ధర్మం అని ఒకటి ఉన్నది ఆలోచించి ఆ దూత మాట్లాడుతున్నాడండి చతుర్వర్ణముల వారి అనుకూల విషయాన్ని మొత్తం అక్కడ ఆ కౌరవ సభలో ఎవరెవరు ఉండాలో వాళ్ళందరూ ఈ బ్రాహ్మణోత్తముడు విధులతో చెప్పాడండి చతుర్వర్ణ వ్యవస్థ తీస్తాయా ఆ వ్యవస్థను అనుసరించి నీకు ఏర్పాటు చేస్తున్నానయ్యా బ్రాహ్మణులు వచ్చి వంట చేస్తారు మడి కట్టుకుని చేస్తారు చక్కగా నువ్వు భోజేయి నువ్వు మా ఇంట్లో తినవయ్యా అని మాత్రం అనలా అర్థమైందండి అయితే వెంటనే మీరు అడుగుతారు తర్వాత కృష్ణరాయి భారంలో కృష్ణుడు వెళ్ళి తిన్నాడు కదండి ఆ విధులు నీ ఇంట్లో ఎట్లా తిన్నాడు అని మీరు అడగవచ్చు కృష్ణుడు వేరు వచ్చిన బ్రాహ్మణుడు వేరు ఈ కృష్ణ పరమాత్మ ఎవరండి మనమే చెబుతున్నాము ఏమని చెబుతున్నాము పరమాత్మ ఆయనకు ఏ దోషము లేదు అర్థమైందండి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్లకు ఏ దోషం ఉండదు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఏ దోషం ఉండదు అందరూ వాళ్లకు సమానమే కానీ మనం వెళ్ళాము ఆ స్థాయికి వెళ్ళాలా వెళ్ళలేదు కనుక మన స్థితిని మనం కాపాడుకుంటూ ఆ స్థాయికి వెళ్ళాలి దీన్ని వదిలేస్తేనే పెడతాము అనేటువంటిది మాత్రం సరైనది కాదు కనుక అతని ఆచారాన్ని అనుసరించి విదురుడు భోజనాధికారులు ఏర్పాటు చేశాడు ఎక్కడా అంటే ధృతరాష్ట్రుని భవనంలోనే తన ఇంటి వద్ద కాదు ధృతరాశ్ర భవనంలోని ఏర్పాటు చేశాడు ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడిని మరుసటి రోజున నిండు సభా భవనంలో అడుగు పెట్టాడు ఎందుకంటే ఎన్ని రోజులు అక్కడ గడిపితే అంత పాండవులకు వీలు ఏమిటా వీలు చెప్పండి ద్రుపదులు చెప్పాడు ఏం చెప్పాడు ఆ రాజులకు కబుర్లు చేసి వాళ్లను పిలిపించి వాళ్లతో మాట్లాడేటువంటి అవకాశము లభించును అని చెప్పాడు అవసరమైతే కాస్త విలంబనం చేయవయ్యా అని కూడా చెప్పాడు ఇన్ని రకాలు చెప్పాడు కనుక ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాడు మరుసటి రోజున కౌరవ సభకు వెళ్ళాడు ధర్మరాజు చెప్పబడిన చెప్పినటువంటి మాటలు చెప్పాడు అండి చెప్పాడు అని చెప్పాల ఎవరు చెప్పమని చెప్పాడు ధర్మరాజు ఏమని అడిగాడు ధర్మరాజు ప్రధమంగా వీరు క్షేమంగా ఉన్నారా లేదా నీ సంతానముతో సహా నీవు క్షేమంగా ఉన్నావా రెండవ భార్య అయినటువంటి వైశ్య జాతికి చెందిన భార్య బాగున్నదా ఆమెకు కలిగిన యుడు కులాసాగా ఉన్నాడా ధర్మరాజు ఏం తక్కువ వాడు కాదండి ఎప్పుడైతే ఆ విషయాన్ని అడిగితే ఈ రహస్యం బయటికెళ్ళిందన్న సంగతి ఏమవుతుందండి ధృతరాష్ట్రుడికి అందుతుందా అందదా ఎక్కడ దెబ్బ అక్కడ దెబ్బ కొట్టడం కోసమే ఈ విధంగా అడగమన్నాడు అందుకని ఆ బ్రాహ్మడు అడిగాడు నీ రెండవ భార్య దేవేరి వైశ్య జాతికి చెందినటువంటి నీ కాంతామణి బాగున్నదా ఆమెకు కలిగిన యుజుత్సుడు బాగున్నాడా భీష్మాచార్యుడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళందరూ బాగున్నారా దుర్యోధనుడు క్షేమంగా ఉన్నాడా కుటిలమైనటువంటి ఆలోచనలు ఇప్పటికైనా మానుకున్నాడా తన తల్లి కుంతిదేవి క్షేమమును కోరుకున్నాడు గాంగారి యొక్క క్షేమ సమాచారాలు అడిగాడు మొత్తం పేరు పేరున అందరికీ నమస్కారం చెప్పాడు అని చెప్పి ధర్మరాజు ఇప్పటికీ శాంతినే కోరుకుంటున్నాడు పాండవులు తండ్రి గతించిన తరువాత ఋషులను తమ తల్లిని వెంటబెట్టుకుని నీ ఆస్థానమునకు చేరిన నాటి నుండి నీవు కాండవ ప్రస్థాన్ని పంచి ఇచ్చేంత వరకు నీవు ఎన్ని రకాలు కష్టాలు పెట్టినా సహించి ఊరుకున్నాము అని గుర్తు చేయమన్నాడు ఎవరండి ధర్మరాజు చిన్నతనంలో ఎన్ని కష్టాలు పెట్టారో మొత్తం అన్ని ఏకరువు పెట్టినట్టుగా గుర్తు చేయమన్నాడు స్వకీయంగా సంపాదించుకున్నాం విస్తరించుకున్నాం రాజసూయ యాగం చేశాం ఆ సంపదనంతటి నేను చూచి అసూయాపరుడై అసూయాపరుడే కాక ఆశపరుడై మేనమామతో కలిసి మాయా జీవితమాడి సర్వసంపదలను అపహరించాడు అపహరించిన తండ్రివైనటువంటి నీవు ధర్మాన్ని ఆచరించి మరల మా రాజ్యాన్ని మాకు అప్పగించావు అనుజోతవని మళ్ళీ పిలిచి మమ్మల్ని అడవులకు పంపావు ఆ భగవంతుని దయ వల్ల పెద్దవాడవైనటువంటి నీ యొక్క ఆశీర్వచనం వల్ల భీష్మాదుల ఆశీర్వచనం వల్ల మేము అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని బయటపడ్డాం కనుక ఒడంబడికను అనుసరించి మా రాజ్యాన్ని మాకు పూర్తిగా ఇవ్వమని మేము అడగడం లేదు ంతకాలం అతడు పరిపాలించాడు గనుక ధర్మాన్ని అనుసరించి అర్ధరాజ్యమును కోరుతున్నాం ఒకవేళ అర్ధరాజ్యాన్ని ఇవ్వలేకపోతే నాలుగు మేము కోరుకున్న రాజ్యములు ఐదవది తన ఇష్టము వచ్చినటువంటి రాజ్యము ఈ ఐదింటిని మాకిస్తే మేము ఐదుగురము బ్రతుకుతాము ఈ విషయాన్ని ధర్మరాజు మీతో చెప్పమన్నాడు మీ అభిప్రాయాన్ని తెలుసుకుని రమ్మనమన్నాడు నన్ను దూతగా పంపాడు గనుక మీ అభిప్రాయాన్ని చెబితే మేము బయలుదేరుతాము అన్నాడు భీష్మాచార్యుడు అక్కడే ఉండిన ఆయన బ్రాహ్మణోత్తమ నీవు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యమే పసితనం నుంచి వీళ్ళు చేసిన పనులన్నీ దుర్మార్గ పని లేదా పోక్కటి మనిషి పని లేదు పాండవులు అడిగింది కూడా ధర్మబద్ధమైనదే రాజ్యం మొత్తం నాది నాకు ఇవ్వు అనకుండా అర్ధరాజ్యాన్ని మాత్రమే అడిగాడు ఒకవేళ అర్ధరాజ్యాన్ని కూడా ఇవ్వలేకపోతే ఐదు రాజ్యాలు ఇస్తే మేము ఐదుగురం బతుకుతాము అని ధర్మరాజు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ప్రకటించాడు జీవిత ముఖంగా భౌత్యంతో కనుక అర్ధరాజ్యాన్ని అతనికి ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నాము అని చెప్పవయ్యా ఎవరండి సలహా చెప్పింది భీష్ముడు అర్ధరాజ్యాన్ని ఎప్పుడైతే పాండవులకు ఇస్తారో యుద్ధం ఉండదు అప్పుడు పాండవులు జీవించే ఉంటారు కౌరవులు జీవించే ఉంటారు కురు వంశము మన కళ్ళ ఎదురుకుండానే నాశనం కాకుండా ఉంటుంది నా తల్లి సత్యవతికి ఈ వంశాన్ని నేను కాపాడుతాను అని మాట ఇచ్చాను కనుక నా మాట విని నీవు చెప్పవయ్యా ప్రక్కనే ఉన్న ద్రోణాచార్యుడు ఇదే సరి అయినటువంటిది అని నేను కూడా భావిస్తున్నాను అన్నాడు కృపాచార్యుడు కూడా అదే మాట అన్నాడు విదురుడైతే ఖచ్చితంగా అర్ధరాజ్యాన్ని ఇస్తామని అంగీకరిస్తాడు మా అన్న మీరేమీ ఆలోచించవలసిన పని అన్నాడు ఎవరండి విదురుడు విదురుని మనస్తత్వం పసిపిల్లవాని మనస్తత్వం అండి చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు అప్పట్లోనే ఆనందం అప్పట్లోనే దుఃఖం అప్పట్లోనే ఆవేశం అప్పటికప్పుడు కలుగుతూ ఉంటాయి ఆ విధులకు ఆ కారణం చేత ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చి ఎప్పుడైతే దూతగా చెప్పాడో ఇవన్నీ వినేటప్పటికీ ఆనందం పొంగిపోయి ఆ ధర్మరాజు ఎంత ధర్మాత్ముడు ఆనందంతో భీష్ముడు చెప్పినటువంటి న్యాయాన్ని కూడా విని అసలు మాట్లాడకుండా కూర్చున్నది ఎవరయ్యా అంటే దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శుని ఈ నలుగురు అదే సభలో ఉన్నారండి వీళ్ళేమీ మాట్లాడాల ఒక భీష్ముడు చెప్పాడు వెంటనే విజులుడు ఆనందపడ్డాడు అర్ధరాజ్యాన్ని చేస్తారయ్యా ఏమీ దిగులు మా అన్నగారిప్పుడు నీకు చెబుతారు అని బ్రాహ్మణోత్తముడితో అంటున్నాడు విజులుడు ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో తెలుసా బ్రాహ్మణోత్తమ ధర్మరాజు పంపగా నీవిక్కడికి వచ్చావు ఆ గుడ్డి వాడు ఎందుకంత తెగించి అన్నానంటే నాకు కూడా ఒళ్ళు మండుతుంది ఆ గుడ్డివాడు ధర్మ ఆ ధృతరాశుడు ఇంతగా ధర్మరాజు చెప్పిన భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఒక్కళ్ళ ఇద్దరు అండి ఎంతోమంది చెప్పారు పోనివాడు అడిగిందేమైనా ధర్మ మార్గం అంటే కలియుగాన్ని బట్టి చూసిన ధర్మ మార్గమే ద్వాపరయుగం సంగతి వదిలిపెట్టి అయితే ద్రోణాచార్య ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే నీవు ధర్మరాజు పంపగా వచ్చినవాడవు బ్రాహ్మణోత్తమ ధర్మరాజు యొక్క సందేశాన్ని మాకు అందించావు ఇక్కడితో నీ పని అయిపోయింది రాత్రి భోజనం చేశావు కదా ఈ పూట కూడా భోజనం చేసి వెళ్ళు మా సందేశాన్ని మా మనిషి ద్వారా మేము పంపుతాం ఏమండి వీడితోనే అర్ధరాజ్యం ఇస్తాము అని చెబితే వాడికి వచ్చే నష్టం ఏముంది ఇక్కడ ధృతరాష్ట్రుని ఆలోచన ఏమంటే న్యాయం చెప్పవలసింది భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు విధులు కాదు ఎవరు చెప్పాలి దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు చెని చెప్పాలి ఇప్పుడు ఇది దుష్ట చతుష్టయమా ఏమండి ఏమనాలి దుష్ట పంచాశయమా నలుగురితో పాటు వాడు కూడా కలిశాడా కలవలేదా ధృతరాష్ట్రుణ్ణి పక్కన పెట్టేటువంటి అవకాశం అవసరం లేదు అటువంటి స్థితిలో మా దూతతో మేము చెప్పి పంపుతాం కనుక నీ దోహన్ నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు అతడు చెప్పేటువంటి మాటల మధ్యలో ఆ బ్రాహ్మణుడు చెప్పాడు పాండవుల బలము కూడా తక్కువ కాదు ఒకవేళ అర్ధరాజ్యం కనుక ఇవ్వకపోతే ఐదు రాజ్యాలైనా ఇవ్వకపోతే ఆ తరువాత యుద్ధమే సిద్ధమని కూడా ధర్మరాజు చెప్పమన్నాడు విరాటరాజు ద్రుపద మహారాజు కేకయ్య మహారాజు కుంతల మహారాజు ఏమండి అవంతి మహారాజు కంబోజ మహారాజు ఇట్లా పదమూడు దేశములకు చెందిన రాజులు ఇప్పటికే పాండవ పక్షపాతులయ్యు ఇంకా ఇతరమైన రాజులకు కూడా కబురు పంపాడు కృష్ణ పరమాత్మకు వద్దకు వెళ్ళి తమకు యుద్ధరంగంలో ఒకవేళ యుద్ధమే సిద్ధమైతే యుద్ధరంగంలో సహాయం చేయమని అడగడానికి ఆ కృష్ణునకు అనుంగు మిత్రుడై బహిప్రాణమైనటువంటి అర్జునుడు బయలుదేరాడు ఈ విషయాలు విన్నాడండి దుర్యోధనుడు రాజులందరినీ సమీకరిస్తున్నాడు కనుక ఇప్పుడు అర్జునుడు ఎక్కడికి వెళ్ళాలి ద్వారక వెళుతున్నాడు కనుక అర్జునుని కన్నా ముందే మనం ద్వారక చేరుకోవాలి అని ఆలోచించాడండి ఆ దూతాటు వెళ్ళిపోగానే ఈ ధృతరాష్ట్రుడు పక్క నుంచి ఈ భీ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వాళ్ళు కూడా నిష్క్రమించారు ఇహ మిగిలింది ఎవరయ్యా అంటే దుష్ట చతు కర్ణుడు సరాసరి వచ్చి తండ్రి కాని తండ్రి వంటి వాడవైన పాదాలకు నమస్కారం నేను కర్ణుడను నీ ముందు నిలబడ్డాను నీ కుమారునకు నేను బ్రతికి ఉండగా అన్యాయము జరిగే అవకాశం లేదు ఏనాడో అంగరాజ్యాన్ని నాకు ఇచ్చిన నాడే నా సర్వస్వమును ఎవరికి అప్ అర్పించాను నేను నీ కుమారుడైన దుర్యోధనుకు అప్పగించాను ఒకవేళ పాండవ బలాన్ని చూచి నీవు భయపడతావేమో భయపడవలసినటువంటి ఆవశ్యకత లేదు అర్ధరాజ్యమును ఇచ్చి వారితో స్నేహమును నెరపిన గత కాలములో జరిగిన విషయములనన్నిటినీ తవ్వుకుని వాళ్ళు శత్రుత్వాన్ని పొందుతారే తప్ప మిత్రత్వంతో మాత్రం ఉండరు ఇప్పుడు ఆ దూత వచ్చినప్పుడు కూడా వాళ్ళు అరణ్యం నుంచి నీ వద్దకు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎన్ని కష్టాలు పెట్టావో ఏకరువు పెట్టాడా లేదా కనుక వాళ్ళు మరిచిపోయారా మరిచిపోలేదు అటువంటి సందర్భంలో సంధి చేసుకుని ఏం చేయాలి వాళ్ళ కావలసిన రాజ్యాన్ని ఇచ్చిన రేపు పొద్దున రాజ్యాన్ని పొందిన తరువాత ధర్మరాజు దుర్యోధను మీద దండెత్తడు అనేటువంటి నమ్మకం ఏమైనా ఉన్నదా నీకు క్షత్రియుడు ఎప్పుడూ కూడా ప్రక్కన ఉన్నటువంటి రాజు పట్ల సందేహంతో ఉండాలే తప్ప నిశ్చింతగా నిద్రపోయేటువంటి అవకాశం లేదు ఇది క్షత్రియ ధర్మం శాస్త్రతేజాన్ని ఉట్టిపడుతూ దివ్యమైనటువంటి సంపదలు తన హస్తగతం కావాలి అని కోరుకుంటున్నా నీ కొడుకు ఆలోచన సరి అయినది అతడితో స్నేహం చేసినందుకు నేను ఆనందపడుతున్నా కనుక నా సర్వస్వ అతనికి ధారపోస్తా నా యుద్ధ విద్యల చేత పాండవులే కాదు ఇటువంటి పాండవులంతా శక్తి కలిగిన వాళ్ళు వేలకు వేలు వచ్చిన లేరు ఎవరితో ఎవరు చెప్పారండి మాట కర్ణుడు ధృతరాష్ట్రునితో చెప్పాడా భీష్ముడు వెంటనే వెనక్కు వచ్చాడండి పూర్తిగా వెళ్ళలా కర్ణ పుండు మీద కారము జల్లుట వంటిది నువ్వు చేస్తున్న పని నీ యొక్క వీరత్వాన్ని గురించి అంధ్రుడైన ధృత రాష్ట్రునికి చెప్పవలసిందే కానీ ఇంకెవరి దగ్గర చెప్పడానికి పనికిరాదు ఉత్తర గోగ్రహణ సమయంలో ఏం చేశావు అప్పుడు నీ వెనుక సైన్యం ఎంతమంది ఉన్నారు పాండవుల వద్ద ఎవరైనా సైన్యం ఉన్నారా ఒక్క పనికి రాని ఉత్తర కుమారుణ్ణ్ణి సారథిగా పెట్టుకొని అర్జునుడు ఒక్కడే వచ్చాడు ఎంత సేనతో వెళ్ళాడు ఈ దుర్యోధనుడు ఒక్క అర్జునుడే మనకందరికీ సమాధానం చెప్పాడు అందులో నే కూడా ఉన్నా ఎంత ధర్మాన్ని ఆచరించకపోతే సంమోహనాస్త్రం వేసిన తర్వాత పురాణాలు తీయటానికి అస్త్రం వేస్తే మనం అంతా ఎలా అయిపోయేవాళ్ళం ఆ పని చేశాడా అర్జునుడు ధర్మం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు నీ నోటికొచ్చినట్టు మాట్లాడు మాకు ఘోషయాత్రలో దుర్యోధనాదులను గంధర్వులు బంధిస్తే నువ్వేం చేశావు ఇప్పుడు అప్పుడు నీ పలపరాక్రమాలు ఏమైపోయినాయి ఎవరూ లేని సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు నీ శౌర్య ప్రతాపాల గురించి నీవు చెబుతావా మోసంచేసి పరశురాముని వద్ద విద్యలు అధ్యయనం చేసిన కుటిల నీతి కలిగిన దుర్యోధను కూడా నీవు సర్వస్వాన్ని అర్పించిన మాట సత్యం ఎందు కొరకు అర్పించాడు అంటే నీవు అర్పించిన కారణం అర్జునుని వ్యతిరేకించాడు కనుక అర్జునుకు నీవు కూడా వ్యతిరేకివి కనుక శత్రువు యొక్క శత్రువు మిత్రుడయ్యాడు కారణం చేతనే నీవు ఒప్పుకొని నీ సర్వస్వాన్ని సమర్పించావు అంతేగాని నీ యొక్క వీరత్వాన్నో శౌర్యత్వాన్నో మంచితనాన్నో దుర్యోధనులకు కట్టబెట్టడానికి కాదు నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితునిలో ఉన్నటువంటి దోషములను ఆ స్నేహితునికే చెప్పి అతని నుండి ఆ దోషములను ప్రక్కకు తొలగించడానికి మార్గాన్ని అన్వేషించాలి కాని దోషములను పెంచడానికి కాదు ఇది స్నేహధర్మం కాదు స్నేహము కన్నా మించినటువంటి పరమార్థమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి భార్యని కూడా స్నేహితుడే అని ధర్మం చెప్పింది శాస్త్రం చెప్పి ప్రయాణం చేసేటప్పుడు స్నేహితుడెవరండి ఆ యక్షుడు ప్రశ్న అడిగితే చెప్పాడు ధర్మరాజు ప్రయాణ సమయంలో స్నేహితుడెవరు ధనము డబ్బు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము అందుకనే ప్రయాణం చేసేటప్పుడు ఓ పది రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళమని చెబుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏ ఏ పని ఎటు వచ్చినా కాస్త అవసరం పడుతుంది పది రూపాయలు ఎక్కువ తీసుకెళ్లరా కనుక ప్రయాణ సమయంలో ఎవరు మనకు స్నేహితుడు అంటే బంధు ధనము ఏమండి పరదేశంలో ఎవరు బంధువు అంటే విద్య అని చెప్పారు విద్వాన్ సర్వత్ర పూజ్య పరదేశంలో విద్య గృహంలో ఎవరు స్నేహితుడు భార్య స్నేహ ధర్మం కన్నా మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు స్నేహం చేసి అధర్మాన్ని పాటిస్తూ అతన్ని నీవు ఊపిలోకి దించుతున్నావు తేలలేనటువంటి ఊపిలోకి ఇప్పటికైనా నీవు వదిలిపెట్టి పెడితే ఈ కౌరవ వంశం బాగుపడుతుంది నీ మూలంగా కౌరవ వంశం సమూలంగా నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నదిరా ఎవరిని ఇంత మాట అన్నది దుర్యోధనుడు లేచాడు వార్ధక్య చాపల్యం చేత నోటికి వచ్చినట్టు మాట్లాడవద్దు తాత నీ మీద ఉండే గౌరవం చేత నేను సహించి ఊరుకున్నా నా స్నేహితుడైన కర్ణుని పైన ఈ గవ్వాలి నా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను నీవు నాకు ఒకవేళ యుద్ధమే సిద్ధమైతే ఆ యుద్ధ రంగంలో నీవు నాకు సహాయక పడకపోయినా ఇబ్బంది లేదు ఈ కర్ణులు ఒక్కడు చాలు పాండవులను సర్వమును జయించదానికి నాకున్న బలం సామాన్యమైనది నీవిందాక చెప్పావే పాండవులకు దైవ బలం ఉన్నది అని నాకు స్వబలం చాలా ఉన్నది దైవ బలం స్వబలం లేకపోతే దైవం కూడా ఏమీ చేయలేడు ఇది నాకు తెలిసిన ధర్మం కనుక నీ సలహాతో ఇప్పుడు నాకు అవసరం లేదు నీ త్రోవన నువ్వు వెళ్ళమన్నాడండి కర్ణునికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసిన భీష్మునకు బుద్ధి చెప్పాడు ఎవరు దుర్యోధను ఏ విధమైనటువంటి పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యము లేకుండా చెబుతున్నప్పుడు వరే నోరు ఎలా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు భీష్ముడితోనే అని అనగలిగాడా ఎవరు ధృతరాష్ట్రుడు అర్థమైందా అండి నాకు తెలిసినంతవరకు వాడు గుడ్డివాడే వీడు గుడ్డివాడే వాడు కళ్ళు తెరిచిన గుడ్డివాడు వీడు కళ్ళు లేని గుడ్డివాడు అంతే తేడా ఇద్దరి మనస్సు ఒకటే ఇద్దరి ప్రవర్తన ఒకటే ఇద్దరి కోరిక కూడా ఒక్కటే అందుకనే అసలు తప్పెవరు చేశారు అంటే ధర్మరాజు చేయలేదండి నాకు తెలిసినంతవరకు పాండురాజు తప్పు చేశాడు నేను అనుకుంటూ ఉంటా భారతాన్ని చూసినప్పుడల్లా ఎవరు తప్పు చేశారయ్యా అంటే పాండురాజు తప్పు చేశాను ఏ విషయంలో తప్పు చేశాడు అంటే అసలు ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టడం వాడు చేసిన మొట్టమొదటి తప్పు అర్థమైందండి పని వాడు చేయకుండా ఉన్నట్టుంటే అసలు ఎంత స్థితి దుర్మార్గం కలిగేది వచ్చేది కాదు కనుక దివ్యాత్మస్వరూపులరా ఏ విధమైనటువంటి అమ్మ కాస్త సమయం అయితే మాత్రం కొంచెం అలారం ఇవ్వండి ఎందుకంటే పన్నెండు ఇరవై ఆ ప్రాంతాల ఇంకా ఎంతసేపు ఉంది మనకు చాలు చాలు గంట ఉన్నదా వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు ఒక గంట అంటే వీడు గంటన్నర చదువుతారు ఏమండి గంట కలుషితంగా గంటకల్లా ఆపేద్దాం కాస్త ముందుగా అందించండి అంతే అటు వెళ్ళిపోయిన వెంటనే ఈ దుర్యోధన భీష్మ కర్ణ భీష్ములకు సంవాదం జరిగింది దుఃఖపడినటువంటి కర్ణుడు ఎందుకంటే భీష్మాచార్యుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగాడు ఘోషయాత్ర గురించి ఉత్తర గోగ్రహణాన్ని గురించి అనేక రకాలైన ఈ ప్రశ్నలు అడగడం చేత తల ఎత్తుకోలేని స్థితిలో కర్ణుడు కూడా ఏమీ సమాధానం చెప్పలేని స్థితిలో వెనక్కి తిరిగాడు దుర్యోధనుడు కర్ణుని వెనకేసుకొచ్చిన భీష్ముని తూలనాడి బయటకు పంపించాడు అయ్యా మీరు మీ నెలకు మీరు వెళ్ళండి అని చెప్పాడు ఇంకా భీష్ముడు మాట్లాడలేక ఇంకా ఉంటేవాడు పూర్తిగా పురోధిస్తాడని భయపడి ఏం చేశాడు వెళ్ళిపోయాడు భీష్మాచార్యుడు చేసేది లేక మెదలకుండా ఊరుకున్నటువంటి విదురుడు కూడా ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడండి విదురుడు కూడా ఏం చేశాడు వెళ్ళిపోయాడు ఆ ఇంకా ఉండాల ఏం జరుగుతుందో అని భయం వేసింది ఈ పరిస్థితి ఇలా ఉంటే సంజయనకు కబుర్లు పెట్టాడు ఎవరు ధృత ఎప్పుడైతే సంజయునకు కబురు పెట్టాడో ఆ సంజయుడు వచ్చాడండి ధృతరాష్ట్రుని వద్దకు రాజా ఎందుకో కబురు పెట్టారు విషయాన్ని చెప్పండి సంజయ మా గురించినటువంటి విషయం సర్వస్వం తెలుసు కౌరవ పాండవుల మధ్య ఉండేటువంటి స్పర్ధ కూడా నీకు బాగా తెలుసు నువ్వు వెళ్ళి ఆ కౌరవుల చేత యుద్ధాన్ని మాన్పించడానికి కావలసినటువంటి వ్యవస్థను చూడు ప్రత్యేకించి నామాటగా ఇది ఒక్కటే చెప్పు ఏమని ఈహలోకంలో కానీ పరలోకంలో కానీ ధర్మము సుఖాన్ని ఇస్తుంది శాంతము సుఖాన్ని ఇస్తుంది ఈ మాటలు ఎవరు చెబుతున్నారండి ఎంత వేదాంతము అర్థమైందండి కడుపు నిండిన వాడు ఏ మాట అయినా చెబుతాడు ఆకలి వేసిన కదండి వెక్కి వెక్కి ఏడ్చేది ఏం చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు ధర్మము శాంతము క్షమాగుణము ఈ మూడే పరలోకంలో మార్గాన్ని చూపిస్తాడు ధనము సంపద రాజ్యాలు అధికారం ఈ లోకంలో మాత్రమే మార్గాన్ని చూపిస్తాయి పాండు నందనులు కేవలం ఈ లోకమే కాక పరలోకంలో కూడా అంటే వీడు వీళ్ళని ఇప్పుడే పరలోకం పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు పరలోకం వెడితే చూసి ఆనందపడదామని ఏమండీ ఎట్లా నర్మగర్భంగా మాట్లాడుతున్నాడో చూడండి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖాలను పొందుతారు ధర్మపరులు నీతి పరులు క్షమాగుణం కలిగినటువంటి వాళ్ళు కనుక ఈ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను భరించారు నా పాండవులు నా సోదరుని పాండురాజు కొడుకులైనటువంటి పాండవులు కష్టాలను అనుభవించారు వాళ్లకు అలవాటైనది జాగ్రత్తగా వింటున్నారా ఏం అలవాటైంది వాళ్ళకు కష్టాలు పడ్డం అలవాటైంది కనుక ఎటు అలవాటైంది కనుక పనిచేస్తూ ఉండమను శాంతమును మాత్రం పొంది యుద్ధం జరగకుండా ఉండేటువంటి దానికి చూడమని అర్ధరాజ్యాన్ని ఇస్తాడా ఇవ్వడా చెప్పలేదు ఐదు రాజ్యాలైనా ఇస్తాడా ఇవ్వడా చెప్పలేదు కానీ యుద్ధం మాత్రం చేయకుండా ఉండమని చెప్పమను మా అందరి అభిమతం ఇదే భీష్ముడు కూడా కోరుకుంటున్నదేమిటి ఇటు కౌరవులు క్షేమంగా ఉండాలి అటు పాండవులు క్షేమంగా ఉండాలి ద్రోణాచార్యుడు కోరుకునేదే విధుడు కోరుకునేదే కృపాచార్యుడు కోరుకునేదే నేను కోరుకునేదే నేను మాట్లాడితే దుర్యోధనుడు మాట్లాడినట్టే ఇది మాత్రం సత్యం నేను మాట్లాడితే దుర్యోధనుడు మాట్లాడినట్టే అతడి వర్గమైనటువంటి కర్ణశకుని దుశ్శాసనులు కూడా శాంతంగా ఉందామని అనుకుంటున్నారు యుద్ధాన్ని కోరుకోవటల్లా కనుక ధర్మరాజును కూడా తన తమ్ముల యొక్క బలపరాక్రమాలు చూచుకుని తాను ఏదో సాధించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళితే యుద్ధము అన్ని రకాలుగా దుఃఖమే కాని సుఖాన్ని కలిగించేది కాదు ఒకవేళ యుద్ధంలో గెలిచిన పాండవులు రాజ్యాన్ని అనుభవిస్తారు యుద్ధమే జరిగితే మరణిస్తే వీరస్వర్గానికి పెడతారు కానీ ధర్మ శాంతి క్షమాగుణములను అనుసరిస్తే మోక్షమునే పొందుతారు ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమై సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకుని తిరిగేటువంటి పాండవులకు ప్రత్యేకించి నేను చెప్పవలసిన ఆవశ్యకత లేదు కనుక నా మాటగా యుద్ధాన్ని విరమించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పరుచుకోమని చెప్పవయ్యా ఎవరి మాట చెప్పింది ధృతరాష్ట్రుడు అనేక రకాలుగా నీవు ప్రయత్నం చెయ్యి నా మనస్సు తెలిసినటువంటి వాడవు నా విషయం తెలిసినటువంటి వాడవు నా బలహీనత తెలిసినటువంటి వాడవు కనుక నీవు వెళ్ళి ఈ పని చెయ్యవయ్యా అని చెప్పాడు సంజయుడు బయలుదేరాడండి ఈ లోపల అర్జునుడు దుర్యోధనుడు ఏం చేశాడండి ద్వారకా నగరం బయలుదేరి వెళ్ళాడు ఇతడు వెళ్ళేటప్పటికీ రాత్రి సమయం ఆ రాత్రి సమయంలో వెళుతూనే కాసేపు విశ్రాంతి తీసుకుని తెల్లవారిన తర్వాత కృష్ణ పరమాత్మను కలుద్దామని అనుకోవచ్చు కదా అసలు ఒక్క ప్రశ్న వేసుకోవాలి మనమందరం కూర్చున్న వాళ్ళమందరం దుర్యోధనుడు కృష్ణుని వద్దకు ఎందుకు వెళ్ళాలి ఇది ప్రశ్న కరెక్ట్ మంచి సమాధానం అర్జునుడు వెళ్ళాడు అని తెలిసిన వెంటనే ఈతడు పెడుతున్నాడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాడు ఈ ఒక్కసారి కాదుగా వెళ్ళింది ఎన్నిసార్లు వెళ్ళాడండి తీర్థయాత్రలు చేస్తూ నాలుగు సంవత్సరాల పాటు ఎక్కడ ఉన్నాడు ద్వారకలోనే ఉన్నాడు అభిమన్యుడు పుట్టేదాకా అక్కడే ఉన్నాడు ఏమండి అప్పుడు వెళ్ళలేదే యుద్ధం జరగాలి అని కోరుకునే వాళ్ళల్లో దుర్యోధనుడు కూడా ప్రథముడు అర్థమైందండి దుర్యోధను కన్నా ముందు కోరుకున్నవాడు కృష్ణ పరమాత్మ మొదటి నుంచి యుద్ధానికే మొగ్గు చూపిన వాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది అని ఆలోచిస్తున్నవాడు ఈ పక్షంలో దుర్యోధనుడు ఎందుకు సగము రాజ్యం కాదు కదా ఐదు ఊళ్ళు ఇవ్వడానికి కూడా వాడు ఒప్పుకోడు తన మనస్సు అంగీకరించదు కనుక యుద్ధం సిద్ధమవుతుంది యుద్ధం సిద్ధమైతే రాజులందరి సహాయం తీసుకోవాలి కదా రాజులందరికీ కబురు పెడుతున్నారు పాండవులు సంగతి తెలిసింది కదా ఆ కృష్ణుని దగ్గరికి అర్జునుడే వెళ్ళాడు అని చెప్పాడు కదా అర్జునుని కన్నా ముందు వెళ్ళి యుద్ధరంగంలో నువ్వు నాకు సహాయం చేయవయ్యా కౌరవులు అందరూ నీ కౌరవులు పాండవులు ఇద్దరు నీకు సమానమే కదా అనేటువంటి ఆలోచనతో అతన్ని అడిగి మొట్టమొదట కృష్ణుని వద్ద వరాన్ని పొందాలి అనే దురాలోచనతో వెళ్ళాడ ఎవరు వెళ్ళింది వాడు ఏ పని చేసినా దాని వెనుక ఒక దుర్వ్యూహం ఉంటుంది తప్ప సక్రమంగా ఆలోచన అసలు చెయ్యనే చెయ్యదు వాడి పేరే ఏమిటండి దుహు యోధన ప్రకల్పంకి దుర్యోధన అర్థమైందండి వాడి ఆలోచనలన్నీ దుర్మార్గమే కాకపోతే వాడు ఇష్టమైన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వాళ్ళు మాత్రం వాడిని దుర్యోధనుడు అనరు సుయోధనుడు అంటారు వాడికి వాడు కూడా నేను దుర్యోధను అని చెప్పుకోడు అభిమానధన సుయోధన అంటాడు వాడికి వాడే అర్థమైందండి కనుక ఈ దుర్యోధనుడు వెళ్ళాడు రాత్రి సమయం అయింది రాత్రి సమయం అయ్యేటప్పటికి సరాసరే ఆయన ఏకాంత మందిరంలో ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నట్టేటప్పుడు పడుకుని ఉన్నాడు అప్పటిదాకా మెలకుగా ఉన్నాడేమో వీడు వస్తున్నాడని తెలిసి ఉంటుంది మెదలకుండా పడుకున్నాడు అర్థమైందండి లోపలికి వెళ్ళాడు చూశాడు తల కుర్చీ ఉంది కాళ్ళ కుర్చీ ఉంది ఆయన పడుకున్నది సోఫా మీద మనకేనా ఆయనకి లేవు సోఫాలు పడుకున్నాడు కూర్చున్నాడు కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చు నేను క్షత్రియ వంశ సంజాతున్నై యాదవ బాలకుని కాళ్ళ దగ్గర కూర్చోటమా నేను తల దగ్గరే కూర్చోవాలి అని మళ్ళీ లేచి వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడు కొద్దిసేపటికే అర్జునుడు పూల దండ తీసుకుని వాడు బయలుదేరాడు ఏమండి అదుగో అవి వారలే యాదవుల్ ఎదు అలాన తొరంగోఛండమై ఆ ద్వారకా నగరాన్ని వర్ణించాడు ఆ ఏనుగులు ఆ రథాలు ఆ గుర్రాలు ఆ లొట్టి పిట్టలు లొట్టిబిట్టలు అంటే ఒంటెలండి ఇవన్నీ వర్ణించాడు మొత్తం ఆ ద్వారకా నగరం వెళ్ళాడు ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు ఆ స్వామి మందిరంలోకి వెళ్ళాడు తీరా చూస్తే స్వామి ఏం అండి వాడు కావాలని నిద్రపోయాడు కనుక వీడు వచ్చేదాకా నిద్రపోతాడు అర్థమైందా అండి ఎందుకంటే తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం నాటకంలో గొప్ప పథ్యం రాశారంట నిరంతర నిర్నితుడు నిర్దేశీర్షపుతుండ తలుకులు కులంక నేటికి అర్జునుడి చేత పాడించారు వాళ్ళు అరవిందాక్షుడు శేషాయిడు అంగజుకుడేమోర్షపున కూర్చుండె తలుకులు కులంగా నేటికి లోపలికొచ్చిన అర్జునుడు పాడతాడు ఎంత గొప్ప పద్యం అండి పక్కన పెట్టి ఆ పద్యాన్నట్ట పెడితే సమానంగా చాలా ఇంకో పద్యం ఉంది ఇందులోనే చాలా గొప్పగా రాశారు వాడు అయితే వచ్చిన వాడు ఆ పాదాల దగ్గర కూర్చోలేదండి అర్జునుడు ఆ దండ చేత పట్టుకుని చేతులు కట్టుకుని అలా నోచున్నాడు తన శత్రు రాజు కుర్చీలో దర్పంగా కూర్చున్నాడు తాను మాత్రం వాడికన్నా గొప్ప విలుకాడైనా విద్యావంతుడైనా ఏమండి పైగా వీడి క్వాలిఫికేషన్ ఏమిటి అర్జునుడిది తను పడవేసిన బిచ్చం వల్ల గొప్పవాడుగా లోకల్లో చెప్పబడుతున్నాడు తాను ఆ రాజ్యాన్ని ఆనాడు వడ్డకపోతే వీడు ఏ స్థితిలో ఉండేవాడు అయినా తాను మాత్రం ఏ స్థితిలో ఉన్నాడండి నిలబడి ఉన్నాడు భగవంతుని వద్ద ఎలా ఉండాలో అర్జునుడు మనకు చూపించాడండి బావా బావా బావా అని వెంట తిరుగుతున్నా అతడు కేవలం సాక్షాత్తు పరబ్రహ్మ వస్తు అన్న సంగతి తెలుసు ఆ కారణం చేత ఆ పాదాల దగ్గర నిలబడ్డాడు అర్జునుడు వాడు నిలబడిన రెండు నిమిషాలకు వీడు నిద్రలేశాడు ఖచ్చితంగా అసలు పడుకుంటే కదా నిరంతర నిర్ణిత్రుడు అంటే అర్థం ఏమిటండి పగలు రాత్రి లేకుండా ఎప్పుడు మెలకుగానే ఉంటాడు నిన్న మనం చెప్పుకున్నాం కదా సంజాలు పాపయ్య శాస్త్రి గారి పద్యం ఎన్ని పనులు చేస్తూ ఉంటాడండి ఆయన రే పొద్దున పుట్టబోయే పిల్లవాడికి పాలు తల్లి దగ్గరే ఏర్పాటు చేస్తాడు మన దొడ్లో వేసిన మొక్కకు మారాకులు వస్తాయి అవునా కాదా ఆ తుమ్మిదల కోసం పూలల్లో తేనె నింపుతూ ఉంటాడు ఆ పూలల్లో అనేక రకాలైన రంగులు వేస్తూ ఉంటాడు ఎంతమందిని ఎన్ని రకాలుగా పోషిస్తున్నాడు జంతువులా ఏమీ చెప్పాలి అన్నిటినీ పోషించేవాడు వాడే ఒక్క కుటుంబాన్ని పోషించడానికే తలమునకలై వీలు దొరికినప్పుడల్లా వాడు చెమటొచ్చి ఈ కుటుంబం కోసం నా జీవితం అంతా అంటూ ఉంటాడు వాడి కుటుంబాన్ని చూస్తే ఏమనాలండి వసుధైవ కుటుంబకం సామాన్యమైనదా పోని ఒక్క భూమండలమా పద్నాలుగు లోకాలు ఒక్క బ్రహ్మాండమా అనేక కోటి బ్రహ్మాండములు వీటిని అన్నిటినీ బాధ్యత వాడికి ఉందా కనుక అప్పుడప్పుడు వాడు కూడా ఇదిగో ఇటువంటి తల్లులను అటువంటి బాబాలను దేశం మీదకి వదులుతూ ఉంటాడు వరే ఆయా ప్రాంతాల్లో కాస్త చక్క చేయండిరా దాన్ని బాగు చేయండిరా దీన్ని బాగు చేయండిరా వాడు శక్తితో లోకానికి భూమి మీదకి పంపుతూ ఉంటాడు కాస్త ప్రక్షాళన చేయడం కోసం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎప్పుడైతే అర్జునుడు వచ్చి నుంచున్నాడో లేచు కూర్చున్నాడు ఈయన లేస్తూనే ఎవరిని చూశాడు అర్జునుని చూశాడు బావా ఎప్పుడు వచ్చి తీరాత సుఖులు చుట్టములు అర్థమైందండి మన్నీలు సుఖోపేతులేకోదరుడు అత్య అగ్రజ ఆజ్ఞకును చక్కగా నిలిచి శాంతుగట్టి చెల్లించునే తెలుపు మర్చునా ఇక్కడ అర్జునుడితో మాట్లాడేటప్పుడు ఎవరిని గురించి అడిగాడండి నకురుణ్ గురించి అడగల సహదేవుని గురించి అడగల ధర్మజుణ్ణి అడగల ద్రౌపది గురించి అర్జునా అన్నాడు భీమసేను ఎందుకు తెలుసాలండి ఆ తల దగ్గర కూర్చున్నవాడు దుర్యోధనుడు అన్న సంగతి వీడికి ముందే తెలుసు భీముని తలుచుకుంటే కానీ వాడికి అరికాలి మంట నెత్తికిర్రా వాడి దగ్గర నిప్పు రాజేయడం కోసమే ఇక్కడ వృకోదరుణ్ణి తలుచుకున్నాడు తాను భూమికి ఎందుకు వచ్చాడో ఆ పని చేయాలి కదండి కదా తనకు కావలసినటువంటి స్కెచ్ తయారు చేసుకోవాలి ఎంత చేశాడా వెనక్కి తిరిగేటప్పటికీ దుర్యోధనుడు కనపడ్డాడు అదే నువ్వు కూడా వచ్చావా ఏమీ తెలియని వాడికి మళ్ళీ ఎట్లా బాగున్నారా అంతా ఉన్న భీష్ముడు ఉన్నాడు ఏమండి కర్ణుడు ఉన్నాడు అని అడిగాడు వాడిని అడిగేటప్పుడు ఎవరిని అడిగేటప్పుడు అండి ఎందుకని కర్ణుడు అంటే అర్జునుడికి ఒళ్ళు వీడి దగ్గర నిప్పురా చేయాలి అసలు యుద్ధం ఇక్కడే ప్రారంభించాలి అని పరమాత్మ యొక్క అందుకని దుర్యోధను పలకరించేటప్పుడేమో కర్ణుణ్ణి సెస్ చేసి అడిగాడు ఈ అర్జునుణ్ణి పలకరించినప్పుడు ఉరుకోదరుణ్ణి అడిగాడు అర్థమైందండి యుద్ధం జరుగుతుందన్న సంగతి రాయబారంలోనే తెచ్చిపోతుంది ఆ పడక సీను చాలా ప్రత్యేకత కదండి కురుక్షేత్రం నాటకం దేంతో మొదలు దీంతోనే మొదలు ఒక చోట ఆ కృష్ణుడు తాగి పడుకున్నట్ట కృష్ణుడు వేషం వేసేవాడు నాటకాల్లో వాళ్ళు తాగి వాడు ఏం చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్క అలవాటు తాగి పడుకునేవాళ్ళు కురుక్షేత్రం నాటకం పూర్వం మొన్నీ మధ్య వరకు అయితే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అనే నలుగురు ఉండేవాళ్ళు ఓ కృష్ణుడు పొట్టిగా ఉంటాడు ఓ కృష్ణుడు పురుగ్గా ఉంటాడు ఒకడు నెల్లగా ఉంటాడు ఒకడు నల్లగా ఉంటాడు వీళ్ళందరూ నీలం చొక్కాలే వేసుకుంటారు ఏమండి ఏదో అదొక క్రేజు కానీ ఆ నాటకంలో వాడు కృష్ణుడు వాడు కాస్త తాగి పడుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ ఊళ్ళో హరిదాసు గారు వచ్చాడు భారతం చెబుతున్నాడు హరికర ఈయనకి భారతంలో పద్యాలన్నీ వచ్చి ఉంటాయి కురుక్షేత్రంలోవి కనుక ఈయన్ని తీసుకొచ్చి కృష్ణుడు వేషం వేయిస్తే చక్కగా సరిపోతుంది ఆ పడక అన్న జరుగుతుంది లేకపోతే జనాన్ని నన్ను ఆ హరిదాసు గారి దగ్గరికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ బతిమలాడు ఆయన్ని తీసుకొచ్చి మేకప్ వేసి కృష్ణుడు వేషం వేసి కిరీటం పెట్టి ఆ పడక సీన్లో పడుకోబెట్టాడు హరిదాస్కి అలవాటు ఏంటండి ఏడింటి దగ్గర నుంచి పదింటి దాకా హరికత్ చెప్పి పడుకోవడం అలవాటు భోజన చేసి నాటకాలు వాళ్ళకి ఎప్పుడు మొదలు పెట్టడం అలవాటు పదిన్నరకి పర్రా బ్రహ్మ పర్రమేశ్వర పురుషోత్త మద మొదలు పెడతారు వాళ్ళు పదింటికి ఎప్పటిదాకా వేస్తారు ఆరింటి దాకా పోయ్యో బొయ్యో బొయ్యో బొయ్యో అని ఆ పద్యాలకే పడుతుంది నాలుగైదు గంటలు అయిపోయాయి అసలు వచ్చేది కూడా దానికోసమే వస్తారు వాళ్ళు వినేవాళ్ళు ఆ డైలాగులు కావాలా వేషం కావాలా వాడి తత్వం కావాలా ఏం పాడాడు రా సన్ముఖించిన ఈరోజు ఆహా ఇంటి దానికోసం వస్తారు తెల్లవారులు నాటకం వేశారు ఏమండి వీడు హరిదాసు గనక పదింటికి పోలుకోవడం అలవాటు కనుక పడకసీను వేశారు చక్కగా మెత్తగా ఉంది బెడ్ దానికి తోడు బాలీసు అందంగా ఉండాలి కనుక గుండ్రంగా ఉండే దిండు ఈయ తలబెట్టాడు పొరకబెడుతున్నాడు దుర్యోధనుడు రావడం అర్జునుడు రావడం అయిపోయింది వీడు లేవడు లేవడు బాబా ఎప్పుడు వచ్చి తీవులేవు సుఖులేరు ప్రాతలు లేరు ఏం చేయాలి అర్జునుడు కాళ్ళల్లో గోగుతున్నాడు దుర్యోధనుడు నెత్తి మీద చుట్టూ పీకుతున్నాడు అదేమో విగు గట్టిగా పీగితే ఊరుతుందేమో అని ఓ క్రమానికి మెళుకు వచ్చింది మెళుకు రాగానే అర్జునుడు ఏం చేయాలి లేవగానే అర్జునుడు ఏం చేస్తాడండి చేతిలో ఏముంది దండ ఆ దండ కృష్ణుడి మెడలో వేయాలి దండ మెడలో వేయగానే హరిదాసాల వాటేమిటి శ్రీమతి రమారమణ హరిగోవింద అన్నాడు చేతులు ఎత్తి మొత్తం జనం అంతా కుర్తీలు ఎత్తేసారు బీరగొట్టారు నానా భీపత్సవ అందుకనే ఎవరు చేసే పని అది చేయాలి అర్థమైందండి కొన్నాళ్ళు హరికథలు చెప్పి నేను పనికిరాను అనుకుని ఉపన్యాసాల్లోకి దిగా ఎవరే పని చేయాలో ఆ పని చేయాలి అది కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ కష్టం లేచాడు ఇటు పలకరించాడు అటు పలకరించాడు ఇటు పలకరించినప్పుడేమో భీముణ్ణి అడిగాడు అటు పలకరించినప్పుడు కర్ణుని గురించి అడిగాడు ఇద్దరికీ కూడా బాగా నిప్పు అంటుకున్నది ావా నీ సహాయం కోరి వచ్చానయ్యా అర్జునుడు చెప్పాడు దుర్యోధనుడు చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో బావా నువ్వు చెప్పింది బాగుంది అర్జునాన్ని ఇంకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు వెంటనే వెనకాల ఉన్న దుర్యోధనుడు బావా నేను ముందొచ్చానయ్యా నువ్వు అర్జునుడిని అడుగుతున్నావు ముందు వచ్చిన వాడిని కదా పట్టుకోవలసింది ధర్మాన్ని గురించి ఆలోచించవయ్యా నీవు ధర్మతత్పరుడవు సాక్షాత్తు పరాత్మరుడవు ఇప్పుడు గుర్తుకొచ్చింది వాడికి దుర్యోధనుడికి వాడు పరాత్మరుడని ఏమండి నీవు పరాత్మరుడవు నీవే ధర్మం తప్పితే లోకమేమైపోతుందయ్యా కనుక న్యాయాన్ని గురించి ఆలోచించమన్నాడు వెంటనే కృష్ణుడు చెప్పాడు ముందుగా ఉచితీవును అర్జును నేను చూచిల అంశము అది పాయక నిల్చే సహాయము ఇర్రుటాడి నీకు నై చేసేద సైన్య విభాగము అందుకునుడు చాలా గొప్పగా చెప్పాడు నా దగ్గర లక్ష మంది మహాబలశాలులైనటువంటి నారాయణఖ్య చెన్నల వారు పదివేకులు అన్నాడు నాకన్నా బలమైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు నా పేరుతోనే పిలువబడేటువంటి వాళ్ళు లక్ష మంది సైన్యం ఈ సైన్యం అంతా ఒకవైపు నేనొక్కడనొకైపు నేనొక్కడనే ఒకవైపు ఉంటాను మీ ఇద్దరిలో ఈ రెండిట్లో ఏది ఎవరికి కావాలో అది కోరుకోవచ్చు నాకు కౌరవులు పాండవులు వేరు కాదు నేను సమపక్షపాతిని అన్నాడండి చాలా గొప్ప బిరుదండి అది భగవంతుని నాణ్యానికి బొమ్మ లేదు బొరుసు లేదు ంటే బురుసు ఉండి తీరుతుందా లేదా ఉంటుంది ఇక్కడ తన పర అనేటువంటిది లేదు ద్వంద్వములకు తావు లేదు అద్వైతము అటువంటి స్థితిలో నేను రెండు భాగాలు చేశానయ్యా సైన్యాన్ని కోరుకుంటారో ఎవరు కోరుకుంటారో కానీ కోరుట బాలు నీకే ఒప్పు ముందుగన్ అర్జునుడే ముందు కోరుకోవాలి ఎందుకంటే నేను చూశాను అతన్ని ముందు రెండో విషయం ఏమంటే కృష్ణ పరమాత్మ ఊరే నువ్వు ముందు కాళ్ళ దగ్గర కూర్చుని అక్కడి నుంచి తల దగ్గరికి వస్తావు వీడి కాళ్ళ దగ్గర కూర్చోటేమిటి అనుకుంటావు ఇప్పుడు నీకు బుద్ధి చెబుతారా అనే ఆలోచనతోనే చెప్పాడు రెండవది స్వతంత్రుడ వీవు ఈతడు అగ్రజాజ్ఞకును సమ్మతించినడపోవాడు ఇతడు సొంతగా నా దగ్గరికి వచ్చినవాడు కాదు అన్నగారు పంపితే వచ్చాడు అవునా కాదా కానీ కౌరవ రాజ్యంలో నీవు స్వతంత్రుడవు ఈ మాట వెనక ఎంత భావం ఉన్నదండి స్వతంత్రుడవు అని ఊరికే నువ్వు చాలా ఏదో స్వతంత్రం కలిగిన అని కాదు ఇక్కడ అర్థం భీష్ముడు చెప్పినా ద్రోణుడు చెప్పినా కృపాచార్యుడు చెప్పిన ధృతరాక్షుడు చెప్పినా ఎవడు చెప్పినా వినని ఇది దాని అర్థం కనుక చిన్నపిల్లవాడు చిన్నపిల్లాడికే ముందు వాడి కోరికను తీర్చాలి పెద్దవాళ్ళకన్నా వచ్చినటువంటి పసివాడు కనుక నేను ముందు చూశాను కనుక అతడే కోరుకోవడం ధర్మం కనుక అర్జునుడికే ఇస్తున్నా అతడు కోరగా మిగిలిన రెండవ పక్షం అడిగినా అడకపోయినా నీదే అవుతుంది ఎందుకంటే నా దగ్గర ఉన్న పక్షాలు ఎన్ని పక్షాలు అందులో ఒకటి అర్జునుడు కోరుకుంటే రెండోదేమవుతుంది నీ ఎంత అవుతుంది స్వామివారికి నిజంగా మనం అంత ఎంత కృతజ్ఞలు అండి ఇది తీసుకురాకపోతే ఏమయ్యేది బ్యాటరీలు పోతే పోయినాయి గంట కూడా రెండో మారుతున్నాయి అయినా చాలా చక్కని పనిచేశారు ఫ్యాన్ లేకపోయినా ఇబ్బంది లేదు రెండోది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది పక్క నుంచి ఏ కూడా లేదు అర్థమైందండి హాయిగా మీకు ఎట్లా ఉందో కానీ నాకు మాత్రం ప్రశాంతంగా ఉన్నది కనుక ముందు అవకాశం ఇద్దాం అర్జునుడు కోరుకుంటాడు అయితే నీ ఇష్టం అన్నాడు నందకుమార యుద్ధమున రథముందు వశింపుమ చెప్పండి ఆ చెప్పేశాడు ఆయుధాన్ని నేను మాత్రం యుద్ధం చేయను అని చెప్పాడు చెప్పిన మాట నిజం నేను యుద్ధం చేయను నా సైన్యం మాత్రం యుద్ధం చేస్తుంది ఎట్లయినా సరే ఈ రెండిట్లో ఏదైనా కోరుకోండి అర్జునుడు ఏమన్నాడంటే నందకుమార యుద్ధమున నా రథముందు వశింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదకు కల్మి చేసి నా సందనం ఒప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందున ఆయుధము దరికేగమే ఒప్పుదుగాక కేశ అన్నాడు అర్థమైందండి నీవు ఆయుధం చేత్తో పట్టుకోవలసినటువంటి పని లేదు కేవలం నా పక్షంలో నీవు ఉండి నా రథానికి సారథివై మమ్ములను నడిపించవయ్యా ఎందుకంటే వ్యూహ రచన చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే యుద్ధరంగంలో చేస్తే అర్జునుడు చేయాలి లేదా నకులుడు చేయాలి వ్యూహాలు రచించటంలో వీళ్ళు చాలా నిష్ణాతులు అయిన కాడికి దొరికిన వాడిని పిండి పిండి చేయగలడు భీమసేనుడు బాణయుద్ధం కూడా చేయగలడు సహదేవుడు కూడా ఏక కాలంలో బాణములు వేయగలిగినటువంటి సత్తా కలిగిన వాటండి కనురెప్పపాటు కాలంలో ఎన్ని బాణాలు వేల బాణాలట లెక్క పెట్టానని చెప్పాడు ఎవరు ద్రోణాచార్యుడు ఇప్పుడు చెబుతాడండి అర్థమైందా అంతటి శౌర్య ప్రతాపాలు కలిగిన వాడు సహదేవుడు అయిన తక్కువ వాడు కాదు కాకపోతే భారతం మొత్తం మీద ప్రధానంగా ఉన్నటువంటి పాత్రల చుట్టే మొత్తం కథంతా తిరుగుతూ ఉంటుంది మిగతా పాత్రలన్నీ కూడా గెస్ట్ ఆర్టిస్టులాగా అలా కనపడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి నాటకీయత కోసమే వ్యాస భగవానుడు అట్లా చేశాడు కానీ వాస్తవంగా వాళ్ళు శౌర్యప్రతాపాలు కలిగిన వాడు అన్న సంగతి అక్కడ అక్కడ కొన్ని చోట్ల మనకు కనపడుతూ ఉంటాయి కాకపోతే భారతం మొత్తం ప్రతి శ్లోకాన్ని అధ్యయనం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సౌర్యప్రతాపాలు మనకి దొరుకుతాయి ప్రతి శ్లోకం అధ్యయనం చేసుకోవాలి అంటే భారతాన్ని సుమారుగా పుష్కర కాలం పడుతుంది భారతం చెప్పడానికి ఎంతకాలం పడుతుందండి పన్నెండు సంవత్సరాలు బాంబేలో ఒక పండితుడు ఆరున్నర సంవత్సరాలు చెప్పినట్టుగా రికార్డు ఉంది ప్రతిరోజు కాకపోతే ఇలా ఉదయం సాయంకాలం కాకుండా ఒక్క సాయంకాలం పూట ఓన్లీ టూ అవర్సు బాంబేలో ఎన్ని సంవత్సరాలు చెప్పారండి ఆరున్నర సంవత్సరాలు చెప్పారు తెలుగు అకాడమీ ఉన్నది అక్కడ ఆ తెలుగు అకాడమీ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు అక్కడ సత్సంగాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఉన్నటువంటి దాంట్లో ఆరున్నర సంవత్సరాల పాటు ఒక పండితుడు భారతాన్ని చెప్పాడు వదిలిపెట్టకుండా ఆరున్నర సంవత్సరాలు ఆయన్ని పోషించారు వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఏమండి కనుక మరి ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక్క శ్లోకం కూడా వదిలిపెట్టకుండా ఎన్ని సంవత్సరాలు పడుతుంది పుష్కర కాలం పడుతుంది ఒకటారుండ ఎన్ని సన్నివేశాలు ఎన్ని పేర్లు ఎన్ని వర్ణనలు అర్థమైందా ఆ శిఖండి దగ్గరైతే చాలా గొప్పగా అరణ్యాలు అవి వర్ణించాడు ఆ శిఖండి యొక్క వర్ణించాడు ఆ శిఖండి ఎంత దివ్యమైన చరిత్ర అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారో చెప్పండి సిఖండి అంటే ఏంటి మూడో ప్రకృతి అంతే కదా మీ ఉద్దేశం కాదు అంబ ఉన్నది ఆ అంబ భీష్ముని చేత అవమానింపబడి తపస్సు కోసం వెళ్ళింది అర్థమైందండి తపస్సు కోసం వెళితే ఆవిడ తపస్సు కోసం కూర్చున్న అరణ్యంలో ఉండే మునీశ్వరులంతా ఆవిడ్ని నివారించారు ఈ చిన్న వయస్సులో నీవు తపస్సు చేసుకోవడం నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళిపోమనమని తన దుఃఖాన్ని ఆవిడ చెప్పింది చెప్పిన సందర్భంలో ఆవిడ తాతగారు అక్కడికి వచ్చాడు అర్థమైందండి ఆ ఆశ్రమానికి వచ్చాడు ఈవిడే మనవర్రాలు అన్న సంగతి తెలియకుండానే వచ్చాడు ఏమండి ఆ తాతగారు వచ్చి ఈ అమ్మాయి చరిత్ర అంతా తెలుసుకుని నువ్వు నా మనోహరాలు వేనమ్మా నీ తల్లి నా కూతురు కనుక నీ కోరిక తీరుతుంది ఏమిటి నీ కోరిక చెప్పమంటే భీష్ముడు సంహరింపబడాలి అది ఆవిడ కోరిక భీష్ముని వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది నేను ప్రేమించిన సాల్వుడు కూడా నన్ను సందేహించి ఇప్పుడు నేను నిన్ను స్వీకరించను పోమన్నాడు అందువల్ల ఆ భీష్ముడి మీద కక్ష తీర్చుకోవాలి ఆ భీష్ముడి మీద కక్ష తీర్చుకోవాలి అంటే పరశురాముడు తప్ప ఇంకెవడు లేడు అంటే ఆ పరశురాముడిని ప్రార్థిస్తే అప్పటికప్పుడు ఆ అరణ్యంలో ప్రత్యక్షమై ఈ పిల్ల యొక్క కష్టాన్ని తెలుసుకుని పరశురాముడు భీష్ముడిని యుద్ధానికి పిలిచి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పరశురాముడు భీష్ముని చేత ఓడిపోతే పరశురాముడు కూడా నాకు ఏమీ న్యాయం చేయలేకపోయాడు అని తపస్సు చేస్తున్నాడు ఎవరు ఇక తప్పని స్థితిలో తపస్సు చేస్తుంది ఆ తపస్సు చేసినప్పుడు ఎవరిని గురించి పరమేశ్వరుని గురించి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమెకు వరమిస్తాడు ముందు నీవు స్త్రీగానే పుడతావు ఆ తరువాత పురుషునిగా మారుతావు అని చెప్పాడండి అర్థమైందండి అమ్మాయి తపస్సు వదిలేసింది ఆ తపస్సు నుండి లేచి అగ్నిని వదిలేల్చి అందులో దూకేసింది మరు జన్మలో దృపద మహారాశు పుట్టింది అర్థమైందండి దృపద రాశు పుట్టింది ఆడపిల్లగానే పుట్టింది ఆ పిల్లకు శిఖండి అన్నారు కానీ లక్షణాలన్నీ మగపిల్లవాడి లక్షణాలలో ఉండేవి ఆ కారణం చేత తనకు ఆడపిల్లలే మగపిల్లలు లేని కారణం చేత ఈవిడ ఏం చేసింది మగపిల్లవాడిని పెంచినట్టే పెంచింది నేను మగవాణ్ణే అనేటువంటి ఆలోచనలో కూడా సిఖండి ఉన్నది పెరిగి పెద్ద అయిన తరువాత ఈ పిల్లవాడికి పెళ్లి చేయండి అని భార్య పోర్లు పెట్టింది ఆడపిల్లకు మళ్ళీ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడం ఏమిటనే ద్రౌపదు ఎదురు తిరిగాడు పరమేశ్వరుడు మాట ఇచ్చాడు కదా మళ్ళీ మగవాడవుతాడని కనుక మీరేమీ దిగులు పడవద్దు ఆ పిల్ల గత జన్మను గుర్తు ఆ విషయాన్ని చెప్పింది మనకు కనుక ఆడపిల్లని వెతకండి పెళ్లి చేయమంటే ఆడపిల్లని వెతికి తీసుకొచ్చి ఈ పిల్లకిచ్చి పెళ్లి చేశాడు అర్థమైందండి పెళ్లి చేస్తే వచ్చినటువంటి భార్యకు ఇది ఆడది అన్న సంగతి తెలిసింది తెలిసిన వెంటనే తండ్రి కబురు చేస్తే ఆ రాజు ద్రుపద రాజు మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఆ సందర్భంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఈ దృపదుడు తపస్సు కోసం వెళ్ళాడు ఇంతతంగ జరిగితే తన వల్ల తన తల్లిదండ్రులు అపప్రద పాలవుతున్నారని తన శరీరాన్ని వదిలిపెట్టడానికి ఈ శిఖండి అరణ్యానికి వెళితే ఒక యక్షుడు కనపడ్డాడు ఒంటరిగా అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావమ్మా ఎందుకు ఇక్కడికి ఇది భయంకరమైన అరణ్యం ఈ అరణ్యానికి నేను అధికారిని యక్షుణ్ణి కుబేరుడి యొక్క స్నేహితుణ్ణి నీ కష్టం ఏమిటో చెప్పునే తీరుస్తానన్నాడు ఏడ్చి నీ కష్టం ఏమిటో చెప్పమ్మా తీర్చలేనిదైనా సరే తీరుస్తానన్నాడు అర్థమైందండి అప్పుడు చెప్పింది జరిగిందంతా అప్పుడు వాడు ఇది చాలా కష్టతరమైనదే అయినా నేను మాట ఇచ్చాను కనుక నా దగ్గర ఉన్న మంత్ర ప్రభావం చేత నా పురుషత్వాన్ని నీకు ఇచ్చి నీ స్త్రీత్వాన్ని నేను పొందుతా నీ తండ్రి ప్రమాదము నుండి బయటపడిన తరువాత నీ కోరిక తీరిన తరువాత నువ్వు మళ్ళీ నా పురుషత్వాన్ని నాకిచ్చి నీ స్త్రీత్వాన్ని నీవు తీసుకోవాలి అని అతడు వడంబడిక చేసుకుని ఆ యక్షుని పుంవత్వాన్ని ఎవరికిచ్చాడు ఇప్పుడు శిఖండికి ఇచ్చాడు స్త్రీత్వాన్ని వాడు స్వీకరించాడు ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నేను మగవాణ్ణే అని చెప్పింది ఆ శిఖండి యుద్ధానికి సిద్ధపడినటువంటి వియ్యం గుడికి చెప్పాడు వచ్చి పరీక్ష చేసుకోబోయా మా అబ్బాయి మగ అబ్బ్బాయి ఎవరో చెప్పాడని అబద్ధవాణ్ణి అందుకున్నాను నువ్వు లోకల్లో అపప్రద పాలు వాడు వచ్చాడు వైద్యులను వెంట పెట్టుకొచ్చి వీడికి పరీక్ష చేయించాడు ఇతడు పురుషుడే అన్న సంగతి తెలిసిన తరువాత ద్రుపద మహారాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి శిఖండి పురుష రూపంలోనే ఉన్నాడు యుద్ధరంగంలో కూడా శిఖండిగానే వచ్చాడు ఈ చరిత్ర యుద్ధం జరిగేటప్పుడు ఈ దుర్యోధనుడు ఈ భీష్మాచార్యుడే దుర్యోధనుడికి చెబుతాడు ఎందుకంటే తాత ఆ శిఖండు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎందుకు యుద్ధం చేయనని చెప్పావు ఆ శిఖండ్కి నీకు ఏమిటి సంగతి అని అడిగాడు అనమాట అడిగినప్పుడు చరిత్ర చెబుతాడు శిఖండు అంటే తృతీయ ప్రకృతి కాదు స్త్రీ రూపంలో ఉండి పురుషుడుగా మారినటువంటిది అని అర్థం ఇది మూలబోధనం అర్థమైందండి ఆంధ్ర భారతంలో మాత్రం తృతీయ ప్రకృతి అని ఖచ్చితంగా ఇచ్చాడు భీష్ముని నియమం ఏమంటే స్త్రీతో కానీ ముందు స్త్రీగా ఉండి తర్వాత పురుషుడుగా మారిన ముందు పురుషుడుగా ఉండి తర్వాత స్త్రీగా మారిన అటు స్త్రీ పురుషుడు కాక ఉన్నా వాళ్లతో తాను యుద్ధము చెయ్యడు ఇది ఆయన నియమం అందుకోసమే శిఖండి కనబడితే చాలు నేను అస్త్ర సన్యాసం చేస్తానని ఒప్పించింది ఎవరు భీష్ముడే ఎవరికి ద్రౌపదికి చెప్పాడు అది యుద్ధం జరిగేటప్పుడు అది హర రమ పార్వతీ పతయే హర హరహాదేవ హర ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాడో బాబా మిగిలిన సైన్యాన్ని నాకు ఇచ్చేయువయ్యా నీవు ముందుగా అర్జునునికి అవకాశం కల్పించిన భగవంతుడు నాకే మేలు చేశాడయ్యా అన్నాడు ఇంతకు ముందే ఉన్నాడండి ఈ దుర్యోధనుడే నువ్వు పరమాత్మవు కదా నీకు తెలియనిదే ఉన్నదయ్యా నువ్వు ధర్మాన్ని అనుసరిస్తావు కదా అన్నాడు ఇప్పుడు పరమాత్మ ఇంకొకడున్నాడు అని చెబుతున్నాడు అర్థమైందండి దుర్యోధను మనస్సు యొక్క స్థితి కేవలం ఏదో మన యొక్క జీవితాలను అంటిపెట్టుకుని ఉన్న సమస్యలకు ఆ దుర్యోధను పాత్రకు మనం అనుసంధానం చేయకూడదు ఆ దుర్యోధనుడు భగవంతుడు నాకు మేలే చేశాడయ్యా పైగా వాడు ఏమన్నాడో తెలుసునాండి కృష్ణ పరమాత్మతోనే అన్నాడు రథమునంది ఎన్ని చిత్రంపు ప్రతిమలుండవు రథం ఏర్పాటు చేస్తే ఆ రథంలో వెండితోనో బంగారంతోనో రాగితోనో ఇత్తడితోనో అనేక రకాలైన చిత్ర విచిత్రములైన బొమ్మలన్నీ చెక్కబడి ఉంటాయి అందం కోసం ఏమండి అవ్యమైన యుద్ధం చేస్తాయా అర్జునుడి రథంలో కూర్చున్న నువ్వు కూడా అంతే ఆ బొమ్మ ఎంతో నువ్వు అంతే నాకు సైన్యం దొరకడమే అదృష్టం అని చెప్పాడు దుర్యోధనుడు మంచిది దుర్యోధన వెళ్ళిరా అందరికి క్షేమ సమాచారాలు అందరికీ అందరికీ పేరు పేరున పాద నమస్కారములు చేశానని చెప్పవయ్యా అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆ దుర్యోధనుడు అటు వెళ్ళాడండి ఎటు వెళ్ళాడు అంతఃపురం లోపలికి వెళ్ళాడు బయటి వెళ్ళాల దుర్యోధనుడు అర్జునుడి భుజం మీద చెయ్యి వేసి అర్జున ఇంత తెలివి తక్కువగా యుద్ధం చెయ్యను ఆయుధం పట్టుకోను ఊరక చూచుచు ఆయుధము ధరింపను అని కర్గముగా ఊరక చూచుచునుండవాడా ఇన్ని రకాలుగా నేను చెబితే నన్ను కోరుకున్నా ఏమిటయ్యా నువ్వు పరమాత్మ నీవు ఒక్కడవు మా పక్షాన ఉంటే ఇంకా ఏది మేము కోరవలసిన పని కారణం ఏమంటే అన్ని నీ ఎందుడి ఉన్నాయి అనే విశ్వాసము మాకు ఉన్నది విజయలక్ష్మి కూడా ఎవరి దగ్గర ఉన్నది నిన్ను నేను కోరుకోవడం చేత నీవు నా పక్షానికి రావటానికి అంగీకరించడం చేత యుద్ధం జరగక విజయలక్ష్మి నన్ను వరించింది అని నేను భావిస్తున్నాను అన్నాడు ఇప్పుడు చెప్పండి అర్జునుని మాటలో ఉన్నటువంటి తేడా దుర్యోధనుడి మాటలో ఉండేటువంటి వీరిద్దరి మాటలకు ఉండే తేడా కారణం ఏమంటే ధర్మము ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది సంతోషించాడు కృష్ణ పరమాత్మ సత్యాన్ని పలికావు అర్జున నీకు నేను సారథినై యుద్ధాన్ని నడిపిస్తా నీవేమీ బాధపడవలసిన పని లేదన్నాడు ఇంటికి వెళ్ళినటువంటి దుర్యోధనుడు జరిగిన సంగతి తన మిగిలిన ముగ్గురు మిత్రులతో పంచుకున్నాడు కానీ ధృతరాష్ట్రునికి మాత్రం తెలియజేయాల క్రిష్ణుని వద్ద నుంచి ఇలా సైన్యాన్ని తెచ్చుకున్నాను అని ధృతరాష్ట్రుడు కుళ్ళి కొళ్ళి ఏడుస్తున్నాడు ఎందుకని తన వద్ద ఉన్న సైన్యము ఎంత ఉన్నా ఇక్కడ పదకొండు అక్షోహిణీలు ఉన్నాయి అర్థమైందా అక్కడ ఎన్ని అక్షోహిణీలు ఉన్నాయో ఇప్పుడు లెక్క తెలీదు కానీ ఈ ఐదుగురు ఉన్నారే ఒక్కొక్కరు పది అక్షోహిణీలతో సమానం అన్నదమ్ములైదుగురు అంత బలశాలులు మన బలంలో ఉన్నారా ఈ దుర్యోధనుడు చెప్పింది వెండు ఏం చేయాలి అని దుఃఖపడుతున్నాడు ఈ దుర్యోధనుడు కూడా ఏ మార్గంగా అనేక మంది రాజులను కలవాలో ఆలోచిస్తున్నాడు ధర్మరాజు దగ్గరికి అనేక మంది రాజులు వచ్చి వాళ్ళ వాళ్ళ అంగీకారాన్ని తెలియజేశారు సర్వ బలములతో మేము సర్వస్వం నీకు సహకరిస్తామయ్యా మేమే కాదు మా మిత్ర రాజులు కూడా వస్తారయ్యా అని చెప్పారండి శల్యునకు కూడా కబురు పంపించాడు ఈ శల్యుడు ఎవరండి మద్రదేశపు రాసుకుడుకు మాది స్వయాన బంధువు పాండవులకు కనుక కబురు చేశారు సారథిక కృష్ణుడు ఎంతటి వాడో శల కూడా అంతటి వాడండి సారథ్యం మంచి నేర్పు కలిగినవాడు అందువల్ల ధర్మజాదుడు కబురు పెడితే అతడు బయలుదేరాడండి ఎక్కడికి బయలుదేరాడు ఉపప్లవ్యానికి బయలుదేరాడు శల్యుడు ఉపప్లాయి పా ఉపప్లావ్యానికి బయలుదేరాడు అని తెలిసింది దుర్యోధను అతడు వ్యసన పరుడు సంగతి దుర్యోధనులకు బాగా తెలుసు మార్గ వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టినట్టుగా సారాయి దుకాణాలు పెట్టాడు దుర్యోధనుడు ఏం పెట్టాడు అండి వాడు చారాయి దుకాణాలు అప్పుడు అన్నగారు పరిపాలించే కాలంలో వారుని వాహిని అని పెట్టారే అట్లా మొత్తం పందిళ్లు వేసి ఏమండి చలివేంద్రాలు పెట్టినట్టే పెట్టాడు అంతేకాదు మధ్య మధ్యలో విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేశాడు టెంపరీ షట్స్ ఆ విశ్రాంతి గృహాలలో అనేక మంది నట్టువరాండు నాట్యం చేయడం అనేక రకాలైనటువంటి విలాసములను పొందడం అనేక రకాలైనటువంటి ఖాద్య పదార్థములు వాళ్ళు భోజనం చేయడానికి ఇవన్నీ ఏర్పాటు చేసింది దుర్యోధనుడే మధ్య మధ్యలో వీటిని అన్నిటినీ అనుభవిస్తూ ఆహా ఓహో అంటూ ఓ దివ్యమైన భవనంలో అడుగుబెట్టి ఈ భవనాన్ని నిర్మాణం చేసిన వాడు ఎవడురా ఎంత గొప్పగా చేశాడు రా ఆ ధర్మరాజుని పిలువరా వాడికి ఇప్పుడే సన్మానం చెయ్యాలి అని తన పరిచారకుడికి చెప్పాడు శల్యుడు రాజా ఈ ఏర్పాట్లన్నీ చేసింది ధర్మరాజు కాదయ్యా నీవు ధర్మరాజు వద్దకు వెళుతున్నావన్న సంగతి తెలిసి మార్గమధ్యంలో నీ మార్గాన్ని మళ్ళించడానికి చేసిన ఏర్పాటు ఎవరు దుర్యోధనుడు అయినా సరే దుర్యోధనునే పిలువరా వాడికే సన్మానం చేస్తా ఎందుకంటే ఎక్కడి దాకా ఉన్నది వాడి లోపల ఉండే జీవుడి పని మీకల దాకా పూర్వం మాంచి గుర్రానికి అడువాడుతుంది అర్థమైందండి ఆ స్థితిలో పరిపూర్ణంగా తాగేసి ఉన్నాడేమో వచ్చిన దుర్యోధను గాఢాలింగనం చేసుకున్నాడు సత్కరించాడు సన్మానం చేశాడు దుర్యోధన నాకు పాండవులు నీవు ఒకటేనయ్యా అయినా నీవు చేసినటువంటి ఈ ఉపకారం చాలా గొప్పది ఎంతో సత్కరించావు సన్మానించావు నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేశావు నీకేం కావాలో కోరుకో ఇస్తా అన్నాడు ఎన్ని వరాలైనా ఇస్తాడండి ఎందుకంటే వాడికి వాడెవరో తెలిస్తే కదా అర్థమైందా అండి ప్రాకృతమైన మత్తులో ఉన్నాడు ఆ కారణం చేత నీకేం కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు నీవు నా పక్షాన ఉండి యుద్ధం చేయాలయ్యా ఇంతకన్నా నేనేమీ కోరటం లేదు కౌరవ పాండవులు వెనకు కాలము చెరువు అయ్యే ఏమండి యుద్ధం చేసేటువంటి సమయం దగ్గరకు వచ్చింది అర్ధరాజ్యాన్ని ఇవ్వమని వాళ్ళు అడిగారు అడుక్కునేవాడికి మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలి కాని వాడు అడిగినట్టు ఇస్తామా ఈ మాట అన్నది ఎవరండి ధర్మరాజు మిత్రమెత్త వాటండి ఐదూళ్ళైనా ఇవ్వమని అడిగాడు సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వను అని చెప్పా కనుక యుద్ధమే సిద్ధమవుతున్నది ఆ యుద్ధ రంగంలో నీవు మా పక్షాన ఉండి యుద్ధం చేయాలి జూదం ఆడింది ధర్మరాజు ఓడిపోయింది ధర్మరాజు లోకం అంతా నాది అధర్మం అంటుంది మామా ఎంత దుఃఖం కలుగుతుంది అని ఏడవడం మొదలు పెట్టాడంటే అసలు ఏడిచే మోగాని అతిగా నవ్వి ఆడదాన్ని నవ్వకూడదని నమ్మకూడదన్నది లోకం లోకం నేను అనలేదు కనుక ఎప్పుడైతే ఆ ఏడుపు మొదలుపెట్టాడో ఊళ్ళోకి తీసుకుని వీపు మీద చరుస్తూ అల్లుడా నీకేం భయం నీ పక్షానే ఉంటా కానీ నాకు కబుర్లు పెట్టి ఆహ్వానాన్ని పంపించింది ధర్మరాజు ధర్మరాజు దగ్గరికి వెళ్ళకుండా నేను రావటం మంచిది ఎందుకంటే ధర్మానికి ఆధారం ఇవాటి రోజున భూమి మీద ప్రధానంగా ఎవరి పేరు చెప్పాలి అంటే పాండురాజు పెద్ద కొడుకైనటువంటి ధర్మనందనుడు తప్ప ఇంకొకరు లేరు ఎంత తాగి ఉన్నా ఎంత మొత్తులో ఉన్నా ఎంత వ్యసన పరుణ్ణైనా పలకాలి కదా ఇంకో విచిత్రం ఏమిటో తెలుసునండి తాగిన వాడే నిజం ఎందుకంటే వాడికి ఏం చెబుతున్నాడు వాడికి తెలియదు కదా లోపలి వాడు కదా చెప్పేది అందువల్ల వాడు నిజం చెబుతాడు లోపలి వాడు అబద్ధం చెబుతాడు ఎప్పుడైనా అందుకని వాడు ఖచ్చితంగా నిజమే చెబుతాడు అందుకని ఇప్పుడు కూడా నిజం చెబుతున్నాడు శల్యుడు ఏమని నేను ధర్మరాజుకు వెళ్ళి ధర్మరాజు వద్దకు వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికి వస్తానయ్యా ఖచ్చితంగా వస్తా నువ్వేమి దిగులు పడవద్దన్నాడు నువ్వు మళ్ళీ వస్తున్నావు మా పక్షానే యుద్ధం చేస్తున్నావు అని దుర్యోధనుడు మాట తీసుకుని తన త్రవణ తాను వెళ్ళాడు నేను చేసిన పని సఫలీకృతమయ్యిందని శల్యుడు ఎక్కడికి వెళ్ళాడండి ఉపప్లావ్యానికి వెళ్ళాడు వచ్చినటువంటి మామను మేనమామను ఆహ్వానించాడు సాధారంగా అధ్యపాద్యాధులు ఇచ్చాడు ఇక్కడ వాడికి సారాయి పోసేవాడు ఎవడు లేడు మజ్జిగ ఇచ్చాడు ఎందుకు ఆ మత్తు దిగడానికి ఎందుకు మజ్జిగిపోవలసే మజ్జిగి ఇచ్చాడనే చెప్పాడు నేను ఎగతాళికి చెప్పట్లేదండి మజ్జిగ ఇచ్చాడని చెప్పాడు వ్యాసుడు ఆయనేవైనా ఎగతాళిగంటే అని ఉండవచ్చు ఎందుకని అంటే మధ్యలో దుర్యోధనుడు కలిసి ఇతనితో మాట్లాడి ఇతడి వద్ద తన పక్షాన యుద్ధం చేయమని మాట తీసుకున్నట్లుగా కూడా గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు ఎవరు ధర్మానందనుడు మత్తిల్లి ఉన్నాడు గనుక దిగుతుంది అని మధ్యగా ఉండవచ్చు ఏది ఏమైనా కుశల ప్రశ్నలు అడిగాడు ధర్మరాజు ముందు యుద్ధం గురించి మాట్లాడలేదండి కుశల ప్రశ్నలు అడిగాడు నాయన అంత క్షేమంగా ఉన్నారా నిన్ను దర్శించినంత మాత్రం చేతనే ధర్మ దేవత మాకు కూడా ఆశీర్వచనాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక ధర్మ పరుణ్ణి లక్ష్య పెట్టిన కారణంచేత నీ పట్ల మాకు భక్తి ఉన్నది కనుక ఏ క్షణంలో కూడా ధర్మం తప్పకుండా ఉండేటువంటి ధర్మమే ఊపిరిగా కలిగినటువంటి నీవు నీవు పడవలసినటువంటి కష్టాలు కాదు మా ద్రౌపది పడవలసినటువంటి కష్టాలు కాదు అనేక రకాలుగా ఆ కౌరవులు ద్రౌపదిని వంచినట్టుగా కూడా నేను విన్నాను కర్ణాకర్ణిగా దుర్మార్గులయ్యే వాళ్ళు అయినా మార్గమత్యంలో వస్తుంటే వ్యసనపరుణైనటువంటి నన్ను మత్తు ఇచ్చి మబ్బ పెట్టి అనేక మంది కన్యలను నాపై ఉషిగులిపి తన పక్షాన యుద్ధం చేయమని నా వద్ద మాట తీసుకున్నాడయ్యా మత్తులో ఉన్న నేను మాట ఇచ్చానయ్యా నీకు అన్యాయం చేశా అయినా ఈ విషయాన్ని నీకు చెప్పంది నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు అందుకని నా పాపాన్ని నిష్కృతి చేసుకోవటం కోసం నీతో చెప్పాలి గనుక వాడికి మాట ఇచ్చిన కష్టపడి నీ దగ్గరకు వచ్చానయ్యా కష్టపడి నీ దగ్గరకు వచ్చా నువ్వేమనుకోవద్దయ్యా మన్నించవయ్యా మామ నేనేమి అనుకోవటం లేదు ఎవరి ప్రాప్తము ఎంతవరకో అంతవరకే కాకపోతే ధర్మరాజు ఏమైనా తక్కువ తిన్నాడు అండి మేనమామను చక్కగా అడిగాడండి నిజ దోషాయ ప్రథమం అధికం మామా నేను కోరుకున్న దాన్ని మాత్రం నువ్వు ఒప్పుకోవాలయ్యా నువ్వు ఆయన పక్షానే యుద్ధం చేయడానికి వెళ్ళు మాకేం అభ్యంతరం లేదు కానీ నేను కోరుకున్నది కూడా నువ్వు అంగీకరించాలి శల్యుడు అన్నాడు నీ పక్షానికి రాకుండా నన్ను ఏం చేయమంటే అది చేస్తాను నేను మాత్రం ఎవరి పక్షాన్ని ఉండాలి ఆ పక్షానే ఉండాలి ఎందుకంటే మాట కానీ నీకు ఉపకారం చేయకుండా నేను అక్కడ మాట ఇచ్చినందుకు బ్రతికి ఉన్న మరణించిన వానితో సమానమే వ్యసన పరుణ్ణి గనక ఏదో పొరపాటు చేశా ఇహ నుంచైనా బుద్ధిగా ఉంటా నేను నీవు సాక్షాత్తు ధర్మమూర్తివి నీవు ఏం చేయమంటే అది చేస్తా కృష్ణుని తరువాత మరల అంత గొప్పగా సారథ్యాన్ని చేయగలిగినటువంటి వాడవు నిన్ను మించిన వాళ్ళు లేరు ఈ మాట చెప్పింది ఎవరండి ధర్మరాజు ఒగిడితే దాని అవతల వాడు ఒప్పుకోడు కదండి అవునా కాదా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి ఉపేంద్రుడివి అసలు వాళ్ళు నీ కర్రాక్కువే ఎన్ని రకాల మాటలు మాట్లాడాలి ఇక వాడు ఐసై అట్టి మట్ట కనపడకుండానే పోతాడు వాడు అంత ఉప్పిపోతాడు అందుకోసమని ధర్మరాజు కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాడు నీకన్నా గొప్పగా సారథ్యం చేయగలిగినటువంటి వాడు ఎవడు లేడు కనుక నేను అరివేద భయంకరుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి కర్ణుని రథానికి నీవే సారథిగా ఉండాలి పక్షం ప్రతియుక్ సారథిగా ఉండేం చేయాలి మా పక్షాన శత్రుపక్షమైనటువంటి మా నీవు అనుకూలంగా మాట్లాడాలి వాడు సారథ్యం చేసేటప్పుడు వాడు యుద్ధం చేసేటప్పుడు ఆ బాణం ఎక్కువ పెట్టినప్పుడు నీ మొహం నువ్వు కూడా వేయగలవా నీకు కూడా ఈ అస్త్రం వచ్చా అర్జునుడు కదా అవతలు ఉన్నది ఆ మాత్రం తెలుసుకోకుండా యుద్ధం చేస్తావా ఇట్లా చిన్న పిల్లవాడిని కాకి ముక్కుతో పొడిచినట్టుగా పొడిస్తూ ఉండాలి నువ్వు ఆ ఒక్క చిన్న పని చేస్తే చాలు మాకు సహకరించినట్టు అర్థమైందండి ఖచ్చితంగా ధర్మరాజు అడిగాడు ఆ శ్లోకం యొక్క మొదటి పాదం పక్షం ప్రతియోగేనా ప్రవర్త్యతే మా పక్షంలో అంటే ప్రతి యోగిన ప్రతిపక్షమైనటువంటి మా పట్ల నీవు అనుకూలంగా మాట్లాడాలి దేని గురించి ఆహా సిద్ధ ప్రవర్త ఇంతకు ముందు చెప్పింది సిద్ధ ప్రవర్త ఆయుధ నివర్తంతే సారథిన కృత కర్ణం ఉపయుజ్యతే అన్నాడు వాళ్ళ పక్షంలో ఉండటం నీవు తగినది ఉంటూ కూడా మాకు ఉపకారం చేయవచ్చు నువ్వు ఉపకారం చేస్తావయ్యా అంటే అక్కడ ఉండి అతడికి సారథిగా ఉండి ఎవరికి సారథిగా ఉండి ఆ కర్ణునికి సారథిగా ఉంది మాకు ఉపకారం చేయాలి ఎలా ఉపకారం చేయాలంటే వాణ్ణి చిన్నపిల్లవాణ్ణి కాకి పొడిచినట్టుగా ఎందుకంటే వాడు పారిపోలేడు అట్లానే దాన్ని తోలలేడు పసివాడు అలా కర్ణుని నీవు పొడుస్తూ ఉండాలి ఆ విధంగా మాకు ఉపకారం చేయాలి సిద్ధ దీనికి నీవు అంగీకరించాలి ఆ ఒక్క చిన్న సహాయం చేయాలి ప్రతిపాద్యతే దీన్ని నేను నిన్ను అర్థిస్తున్నా ప్రతిపాదిస్తున్నా కోరుకుంటున్నా నీవు ఎలా అన్నావో అలాగే జరుగుతుంది ఆ కర్ణుని పట్ల నాకు కూడా ద్వేషం ఉన్నది ఒకనొక సమయంలో నన్ను అవహేళన చేశాడు ఎవరు కర్ణుడు ఎప్పుడయ్యా అంటే ద్రౌపది స్వయంవర సందర్భంలో ఆ కారణంచేత ఎప్పుడెప్పుడు వాడి మీద కక్ష తీర్చుకోవాలని నేను చూస్తున్నా చక్కని అవకాశం ఇచ్చావు మంచి మార్గం చెప్పావు నువ్వు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది నువ్వు చెప్పిన దానికన్నా ఇంకా భిన్నగా కూడా నేను అక్కడే ఉండి వాళ్లకు అపకారం చేయడానికే చూస్తాను తప్ప ఉపకారం చెయ్యను ఎంతైనా నా చెల్లెలు నీకు తల్లి నేను ఎక్కడ ఉపకారం చేయాలో నాకు తెలుసు కానీ వ్యసనపరుణ్ణి అవ్వటం చేత వాడికి లొంగిపోయి నీ పక్షాన పనిచేస్తాను అని చెప్పాను ధర్మానందన ఏమనుకోవద్దయా అని బ్రతిమిలాడాడండి ఏమీ అభ్యంతరం లేదు నీవు వెళ్ళి రావయ్యా శుభ్రంగా అక్కడికి సంజయుడు ఇక్కడికి వచ్చాడండి సంజయుణ్ణి పిలిచి ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా చెప్పాడా చెప్పలేదా నువ్వు వెళ్ళవయ్యా ఎలాగైనా యుద్ధను వచ్చినటువంటి సంజయుణ్ణి ధర్మరాజు సాధారణంగా ఆహ్వానించాడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు శైత్యోపచారాలు చేయించాడు చాలా కష్టపడి నడిచొచ్చేవయ్యా ఇవాళ విశ్రాంతి తీసుకో రేపటి రోజున మాట్లాడదామన్నాడు సంజయుడు మరుసటి రోజున సభకు వచ్చాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో తెలిసినాడు సంజయుడు ఒకటే మాట అన్నాడు పాండునందన మీ గురించి నాకు బాగా తెలుసు మీ గురించే కాదు ధృతరాష్ట్రుని గురించి కూడా బాగా తెలుసు దుర్యోధనుడు ఏమిటో కూడా నాకు అవగతం కానీ అటు ధృతరాష్ట్రుని మానసిక స్థితి ఇటు నీ యొక్క మానసిక స్థితిని నేను ఆలోచించి ధృతరాష్ట్రుని మాటగా ధృతరాష్ట్రుడు చెప్పిన మాట నీకు చెబుతున్నా మొట్టమొదటి మాట యుద్ధము ఇరు వర్గముల వారికి క్షేమము కాదు గుర్తుపెట్టుకోండి మొదటి మాట ఏం చెప్పాడండి యుద్ధము ఇరు వర్గముల వారికి క్షేమం కాదు రెండవది క్షమాగుణము గాని శాంత గుణము గాని ధర్మ గుణము గాని నీ వద్ద ఉన్నంతగా కౌరవ పక్షంలో లేవు ఇది రెండో మాట ఇహ మూడో మాట మానవుడు అన్నవాడు ఇహాన్ని గురించి కన్నా పరమును గురించే ఎక్కువగా చింతించాలి మానవుడు అన్నవాడు దేని గురించి చింతించాలండి పరాన్ని గురించి చింతించాలి ఈ మూడు ఉన్నవాడికి పరలోకంలో గతి ఉన్నది కానీ అవి లేని వాడికి పరలోకంలో గతి లేదు ఇహలోకంలో ఉంటే ఉండవచ్చు కానీ అత్యంత ముఖ్యమైనదేది పరలోకం ఇప్పటికి ఎన్ని మాటలు అయినాయండి మూడు మాటలు ఈ పాటికే మీరు అరణ్యవాసం చెయ్యటానికి అజ్ఞాతవాసం చెయ్యడానికి కూడా అలవాటుపడి దాంట్లో సిద్ధహస్సులయ్యారు సంజీవుడు చెప్పిన మాట నాలుగు యిదవ మాట మనిషి బ్రతకడానికి జానెడు పొట్ట నింపుకోవటమే తప్ప ఇంకా దేనితోనూ పని లేదు మూడు కావాలి కూడు గూడు వస్త్రం కూడు నీకు దొరకకపోవటం లేదు సూర్యభగవాను వరప్రసాదుడవు నీవు గూడు ఏ చెట్టునీ ఉండవచ్చు వస్త్రమంటావా బ్రాహ్మణులందరూ నీ స్నేహితులే లోకంలో దుర్యోధను వెంట ఉండే బ్రాహ్మణులు ఎవరు లేరు కనుక మూడు నీకు లభిస్తున్నాయి ఈ మూడు దొరుకుతూ ఉండగా చేసి నీవు పొందేదేమున్నదో చింతించమని ధృతరాష్ట్రుడు చెప్పాడయ్యా ఎంత మేధావండి ధృతరాష్ట్రుడు ఒకవేళ కక్ష కట్టి నువ్వు చంపినా నీ బంధువులందరినీ చంపి నెత్తురుతో కలిపిన భోజనం చెయ్యటం ధర్మానందన ఆ కూడు ఏ నెతులు కూడు ఆ నెతులు కూడు తింటానికి నువ్వు ఇష్టపడతావా ధర్మతత్పరుడవు నీవు అప్పుడు ఎవరిని పరిపాలిస్తావు ఆ యుద్ధ రంగంలో ప్రజలంతా కూడా సంహరింపబడతారు రాజ్యం కావలసింది అనుభవించేది మీరిద్దరైతే మరణించేదెవరు అటు కాని సహకరించడానికి వచ్చిన రాజమండలం సంహరింపబడుతుంది అమాయకులైన వాళ్ళు సంహరింపబడతారు గాని మీరు క్షేమంగానే ఉంటారు ఎన్ని రకాలుగా చూసినా యుద్ధము శ్రేయస్కరం కాదు నాలుగు చోట్ల భిత్మెత్తిన ఏక చక్రపురంలో ఎలా బ్రతికారో ఆ విధంగా మీరు బ్రతక గల ధనుడ పని చేయలేడు మీరు వాళ్ళు ఇద్దరు క్షేమంగా ఉండడమే కావాలి కనుక శాంతభావంతో ఆలోచన చేసి యుద్ధమును కోరుకోవద్దు అనేటువంటి ఆలోచనతో ధృతరాష్ట్రుడు నా మాటగా చెప్పమన్నాడయ్యా ధర్మరాజు చిరునవ్వు నవ్వాడండి సంజయ్ మా చిన్నతనం నుంచి నీవు మాకు తెలుసు నీవు ధృతరాష్ట్రుని యొక్క ఆత్మవు అన్న సంగతి కూడా తెలుసు నా పెద్ద తల్లి అయిన గాంధారికి తెలియని విషయములు కూడా ధృతరాష్ట్రుడు నీతో పంచుకుంటాడు అన్న సంగతి కూడా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలే ఖచ్చితంగా ఆయన రూఢిగా చెప్పింది ఏమిటయ్యా అంటే మీకు అడుక్కు తినటం అలవాటు అయ్యింది కనుక అలాగే బ్రతకండి రాజ్యం మొత్తాన్ని మా అబ్బాయి పరిపాలిస్తాడు యుద్ధం మాత్రం వద్దు అని చెప్పాడు అంతే కదా కానీ మేము యుద్ధాన్నే కోరుకుంటున్నాం ఎవరండి మాట చెప్పింది యుద్ధాన్ని కోరుకోవడం కేవలం కౌరవులను సంహరించడం కోసమే కాదు మా రాజ్యాన్ని మేము పొందడం కోసం అర్ధ రాజ్యాన్ని మాకు ఇచ్చిన సంతోషం యుద్ధము ఉండదు కనీసము ఐదు రాజ్యములనైనా ఇచ్చిన అప్పటికీ యుద్ధము ఉండదు ఏది ఇవ్వడానికి అంగీకరింపలేదా ఖచ్చితంగా యుద్ధము సిద్ధమవుతుంది అనేక మంది రాజన్యుల బలాన్ని మేము కషేరుక పాండ్య పాఠ్యాల సింధు ఆవర్త ని చాళుక్య చవన ఇప్పటికీ ఎన్ని దేశాలు వచ్చినాయి మా పట్ల పది దేశాలు వచ్చినాయి వారందరూ ఇక్కడే ఉన్నారు మా వద్దనే నేను చేయబోయేటువంటి యుద్ధానికి సర్వసన్నద్ధులై వాళ్ళ వాళ్ళ సైన్యాన్ని వెంట పెట్టుకుని వస్తారు ఇది కాక సర్వం విశ్వమంతా నిండి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మా పక్షాన అతడి సుదర్శనమునకు గాని నా సోదరుడైన అర్జీ అర్జునుడి యొక్క గాంధీవమునకు గాని సమాధానం చెప్పగలిగినటువంటి వీరుడు కౌరవులలో ఒక్కడు కూడా లేడు కౌరవులే కాదు ఆ కౌరవులకు సహాయంగా వచ్చేవాళ్ళు కూడా లేరు కనుక మాది ఒక్కటే కోరిక మా అన్నదమ్ములందరిది ఒక్కటే మాట అర్ధరాజ్యము గాని ఐదు రాజ్యములను గానిచో యుద్ధము ఉండదు అని కౌరవులకు తెలియచేయవయ్యా నీవు కేవలం చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చినవాడవే ఇదే మాట ఎవరన్నారండి అక్కడ ధృతరాష్ట్రుడన్నాడు మా ఇష్టం వచ్చిన వాళ్ళను మేము పంపుతాం తెలియజేస్తాం నువ్వు వెళ్ళవయ్యా అని అన్నాడు కదా బ్రాహ్మణుడిని ఎంత అవమానపరిచాడండి ఆ క్షణంలో అక్కడ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ధర్మనందనుడు కూడా ఏమన్నాడంటే తన దగ్గరకు వచ్చిన దూతతో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి నా పెద్ద తండ్రి తరఫున ఆ బ్రాహ్మణునకు క్షమాపణ చెప్పాను ఈ విషయాన్ని కూడా గుర్తు చేయి దూత వస్తే అతడి సందేశాన్ని విని తన సందేశాన్ని ఆ దూతకు చెప్పి పంపటం రాసరికపు న్యాయం రాజు అయితే కదా రాసరికపు న్యాయం తెలియటానికి కనుక ధృతరాష్ట్రుడు న్యాయం తెలియకుండానే ఆ బ్రాహ్మణుడికి విషయం చెప్పకుండా నీ పని అయిపోయింది పో అన్నాడు కాని నేను మాత్రం ఆ పని చెయ్యలా నీవు వచ్చావు కనుక నీ సందేశాన్ని విని నా సందేశాన్ని నీకు చెప్పారు ఇప్పటికీ నా తండ్రికి నేను నమస్కరించానని చెప్పవయ్యా బయలుదేరమన్నాడు సంజయుడు ఎక్కడి బయలుదేరాడు సాయంకాలం ఐదున్నరకి చేరుకుంటాడు ఎక్కడికి హర్షినాపురం స్వస్తి ప్రజా పరిపాలయ్రాహ్మణే నిషదు పర్జన్య పృథివీ సేషోయం బ్రాహ్మణ నిర్భయా అపుత్రిణి సన్ అధనా సు జీవన్ విజదం కాయ్యే భాజ్యా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రభు స్వభావా కరోభ్యే సకలం పరస్వై్రీమన్మహాభారతచన శ్రవణ సత్ఫలకళ్యాణార్థం త్రీ అనసూయ